వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సామగ ధ్యానావస్థితద్గతే మనస పశ్యంతిగిన విదొ సురా సురణ देवाय तस्म ఒక దశలో మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం అలా మనం రాకముందు ఈ ప్రపంచంలో మనం లేం ఒక దశలో వచ్చాం అలాగే ఒక కాలంలో కూడా వచ్చాం ఒక దశలో ఒక కాలంలో వచ్చాం గనక అంతకుముందు ఉన్నటువంటి దశలో కాలంలో మనం లేం మనం లేకపోవచ్చు కాని మనం వస్తే ఇక్కడ మన మనుగడను కొనసాగించడానికి అనువైనటువంటి ప్రపంచం మాత్రం సిద్ధమయ్యే ఉండింది మనమంటూ రావచ్చు ఆకస్మికంగా మనకు తెలియకుండానే మన నోటీస్ లేకుండా మన ప్రయత్నం లేకుండా మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఉండవచ్చు కానీ వస్తే ఇక్కడ జీవించాలి కనుక అలా జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం వనరులు ఇవన్నీ కూడాను ఇక్కడ ముందే తయారై ఉన్నాయి నేను వస్తాను నేను వస్తే ఈ ప్రపంచంలో ఉండాలి నేను ఉండాలి అంటే నాకు దేహం ఉండాలి దేహంతోనే నేను ఉండగలను కానీ మరొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు ప్రస్తుతానికి నా అస్తిత్వం అనేటువంటిది ఈ దేహం మీద ఆధారపడింది కాబట్టి నేను వచ్చేటప్పటికీ ఈ దేహం నాకు సిద్ధంగా ఉంది తల్లి గర్భంలో కాబట్టి ఈ దేహం నాకు ఇవ్వబడింది ఆ ఇవ్వబడింది ఇట్ ఈస్ గివన్ అనేది సంస్కృతంలో ఒక అందమైన పదం దత్తం దత్తం అంటే ఇవ్వబడింది అని అర్థం ఇట్ ఈస్ గివన్ కాబట్టి ఈ దేహం మనకు ఇవ్వబడింది ఒకవేళ దేహం ఉండి ప్రాణం లేకపోతే శవాలకు కూడా దేహాలు ఉంటాయి కాబట్టి ఒక శవం లాగానే నా దేహం కూడా ఈ ప్రపంచంలో గనక ఉండుంటే నేను ఎందుకు వచ్చానో ఈ ప్రపంచానికి అర్థమనేటువంటిది పరమార్థమైనటువంటిది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఏ శరీరం అయితే నాకు ఇవ్వబడిందో ఆ శరీరంలో ప్రాణం కూడా ఇవ్వబడింది పంచ ప్రాణాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ దానివల్లనే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేహంలో ఏ విధమైనటువంటి చలనం కలిగినా దానికి కారణమైనటువంటిది ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి మనకు ఉంది అట్లాగే పంచ ప్రాణాలు పనిచేస్తు ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా ముందే మనం తయారు చేసుకొని ప్రపంచంలోకి రాలేదు కారణం వీటికి సంబంధించినటువంటి అవగాహన మనకు లేదు వీటి ఉంటుందని కూడా మనకు తెలియదు కాబట్టి మనమేదో ఒక యాదృచ్ఛికంగా వచ్చేసినట్టు కనపడుతున్నామే కాని ఈ ప్రపంచానికి ప్రారంభంలో నేను చెప్పేది కనుక ఎందుకు వచ్చామో దేనికొచ్చామో మనం వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏం ఏవి వనరులు కావాలనో ఇవన్నీ మనకు ముందే తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి అమాయకంగా ఈ ప్రపంచంలోకి ఇవ్వమని కేకేస్తూ తల్లి గర్భంలో నుంచి మనం వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని తెలుస్తూ ఉన్నాయి అదే పసి తనంలో ఉండేటప్పుడు ఏం తెలిసే అవకాశం లేదు కాబట్టి నాకు ఒక ప్రాణం ఒకటి ఉంది అనేది కూడా తెలియదు అట్లాగే గుండె ఒకటి ఉంది ఆ గుండె కొట్టుకుంటూ ఉంది దీనివల్ల రక్తప్రసారం జరుగుతూ ఉంది అనేది కూడా నాకు తెలియదు కానీ తెలియకపోయినా ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడ్డాయి ఇవ్వబడ్డాయి కనుక ఇది దత్తం ఎప్పుడైతే దత్తం అని అన్నాము ఇట్ ఈస్ గివన్ అని గివన్ బై హూమ్ గివర్ ఈస్ దేర్ అది దత్తం ఎప్పుడైతే ఉందో దాత ఉండాడు అని అర్థం ఇది నాకు ఇవ్వబడింది అంటే ఇది ఎవరి చేత నాకు ఇవ్వబడింది ఆ నాకు ఎవరి చేత ఇవ్వబడిందో అతడు దాత ఎవరికి అందరికీ సార్ ఒక్కరికి కాదు కాబట్టి నాకు దేహం వచ్చింది నాలో ప్రాణం ఉంది అట్లాగే నాలో గుండె ఉంది ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ నాకు ఇచ్చినటువంటి వాడు దాత ఆయన ఇచ్చాడు గనక ఇది దత్తం నాకు ఇవ్వబడింది నాకు ఇవ్వబడింది కనుకనే ఇక్కడ నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఏవైతే నాకు ఇవ్వబడ్డాయో అవి ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలని కోరుకునేటువంటి స్వేచ్ఛ అసలు లేకుండా పోయిన ఛాయిస్ లేదు కాబట్టి నేను ఇంత పొడుగుండాలి అని నేను నిర్ణయించుకోలేను నేనింత అందంగా ఉండాలి అని నేను నిర్ణయించుకోలేను నేను ఎర్రగా ఉండాలి నల్లగా ఉండాలి ఇలా నేను నిర్ణయించుకోలేను ఎందుకని ఇది ఇవ్వబడింది కనుక ఆ ఇచ్చిన ఎందుకు ఇచ్చాడో అది వాడికే తెలిసి ఉండాలి కానీ నాకు తెలిసేటువంటి అవకాశం లేదు గనక ప్రారంభ దశలో కాకపోయినా తరువాత దశలో మనలో కొన్ని కోరికలు కదిలిన తరువాత నేను ఇలా ఉంటే బాగుండేది అక్కడి నుంచి బయలుదేరతాయి నేను ఇలా ఉంటే బాగుండేది నాకు వీళ్ళు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే బాగుండేది నేను ఆ ప్రదేశంలో పుట్టుంటే బాగుండేది నేను ఆ కాలంలో పుట్టింటే బాగుండేది నాకు వాళ్ళు అన్నదములు ఉంటే బాగుండేది నేను ధనికుడిగా ఉంటే బాగుండేది ఇవన్నీ తర్వాత మనకు కానీ మొట్టమొదట ఇవన్నీ కూడా మనం కోరుకునేటువంటి అవకాశం లేదు ఎందుకు కోరుకునే అవకాశం లేదు స్వామీజీ అంటే పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నాం గనక లిమిటెడ్ నాలెడ్జ్ కాబట్టి ఎప్పుడైతే మనం పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నామో వేసే ప్రతి అడుగు తప్పే ఉంటుంది జీవితంలో కూడా ఇది బాగా అర్థం చేసుకోవాలా మనం ఎంతకాలం జీవిస్తూ ఉండినా ఎప్పుడో ఒకప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరిని అపార్థం చేసుకుంటూ పోతాం ఎవరిని అపార్థం చేసుకుంటాము అని అంటే ఎవరిని అర్థం చేసుకోలేమో వాళ్ళని అపార్థం చేసుకుంటాం ఎందుకంటే మన స్థాయి వాళ్ళు కాకపోవడమే కారణం కాబట్టి మనకు జ్ఞానం పరిమితంగా ఉంటుంది అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను మనం అందుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది కనుకనే సాధ్యమైనంత వరకు ఇతరులని అంటే మనకన్నా గొప్పవాళ్ళని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడమే ఎక్కువగా ఉంటుంది ఇది జీవితం అంతా కూడా కొనసాగుతూ పోతుంది కాబట్టి దాత ఎవరో అతను మనకు దత్తం ఇవన్నీ ఇచ్చాడు గనక ఇదంతా ఇచ్చిన నీకు అవసరమని ఈ ప్రపంచాన్ని కూడా ఇచ్చాడు దేహమును ఇచ్చాడు ప్రపంచాన్ని ఇచ్చాడు ప్రపంచం ఎప్పుడైతే ఉందో ప్రపంచంలో ఒక నియతి ఉన్నట్టుగా కనపడతా ఉంది ఏ జ్ఞానం లేకపోయినా సామాన్యంగా ఆలోచన చేసినప్పటికి కూడాను ఈ ప్రపంచంలో ఏదో ఒక నియతి ఉంది ఇదిగో నేను రాయి పైకేసాను అది కింద పడింది ఇదిగో ఇది దీపాన్ని పట్టుకున్నాను ముట్టుకున్నాను అది నాకు కాలింది నీళ్లు చల్లగా ఉండాయి చెట్లు వీస్తూ ఉన్నాయి అక్కడి నుంచి గాలి వస్తూ ఉంది మేఘాలు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మనం చూసినప్పుడు గాలి కూడా ఏదో వస్తుంది గాలి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను గాలి పీరుస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడాను నాకు అవసరాలు అనేది ఎవడైతే నాకు ఇచ్చాడో ఈ దేహాన్ని వాడికే తెలుసు కాబట్టి ఈ దేహానికి రెండు రకాలుగా అంటే భాష్యంలో సంబంధం ఉండాలి ఆంతర్యంలో సంబంధం ఉండాలి అది బహిరంగ నియతి ఇది అంతరంగ నియతి కాబట్టి బహిరంగ నియతి బాహ్య ప్రపంచంలో ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్కి అనుగుణంగా నేను జీవించాలి బాహ్య ప్రపంచంలో నాకు ఆక్సిజన్ ఉంది ఆ ఆక్సిజన్ తీసుకుని నేను జీవిస్తూ ఉన్నా నాకు ఆక్సిజన్ అవసరం లేదని నేను అనుకుంటే అయ్యే పని కాదు కాబట్టి బాహ్యంలో ఆక్సిజన్ అందుతూ ఉంది కదా ప్రాణవాయువు నాకు కానీ దాన్ని పీల్చుకోవడానికి నా లోపల కూడాను నియతి ఉంది ఆర్డర్ ఉంది కాబట్టి నేను ఆ గాలిని పీల్చుకొని బ్రతుకుతూ ఉన్నా కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా తయారు చేసి వాడు ఆంతర్యంలో నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి కావాలనో అవంతా కూడా తయారు చేసి పెట్టాడు అది ఆంతరంగిక నియతి ఇది బహిరంగ నియతి ఈ రెండు కూడా ఒకటి చేతిలోనే ఉన్నాయి అంతరంగ నియతి కానీ బహిరంగ నియతి కానీ ఒకటి చేతిలోనే ఉన్నాయి లేక బహిరంగ నీతిని ఒకడు నడిపి అంతరంగ నీతిని కనుక ఇంకో నడిపేటట్లయితే పరిస్థితి తారుమారైపోద్ది కాబట్టి ఆ రెంటికి సింక్రనైజేషన్ కుదరదు ఒక కోఆర్డినేషన్ రాదు కాబట్టి ఆ రెండు కలిసే ఉండాలంటే ఒకడే కాబట్టి ఒకే దాత అటు బాహ్యాన్ని ఇటు ఆంతర్యాన్ని నింపుతూ పోతూ ఉండాడు అయితే వీటి విషయంలో నా అండర్స్టాండింగ్ చిన్నప్పుడు అదే పెరుగుతూ ఉంటే పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇవి ఏమిటి అని నేను అర్థం చేసుకుంటూ వచ్చాను కాబట్టి చిన్నతనంలో మనం కేవలం ఊయల్లో పడుకుంటుండే దశలో మనకి ఏమి తెలియదు ఈ గురించి అంతరంగ నీతి కానీ బహిరంగ నీతి కానీ రాను రాను రాను రాను కొంత కొంత అర్థమవుతా ఉంది ఆకలైతే ఏడవడమే తెలుసు చిన్నతనంలో కానీ ఆకలైతే పాలు కావాలనేది కూడా కొద్ది పెరిగేటప్పుడే తెలుస్తుంది కానీ మనకు తెలియని దశలో తల్లికి తెలుస్తుంది కాబట్టి తల్లి మనకు పాలు పట్టిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అవసరాలన్నీ ఉన్నాయి ఇవన్నీ నాకు తెలుసా నాకు తెలియదు ఎందుకు నాకు తెలియదు నా శక్తులు పరిమితంగా ఉన్నవి అందుకని నేను అన్నీ కోరుకోలేను ప్రక్రమేపి కోరుకుంటాడు మనిషి ఇప్పుడు ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదివేటప్పుడు వాడికి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు కావాలని వాడు అనుకోడు కావాలంటే ఒక రూపాయి కావాలనుకుంటాడేమో కాబట్టి మనిషి పెరిగే నాకు ఇవి కావాలి అవి కావాలి అనిపిస్తూ ఉంటుంది మరి ఆ దశలో ఎందుకు కోరుకోలేదని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ క్రియా క్రియాశక్తి ఇవన్నీ కూడా జ్ఞానశక్తి కాబట్టి జ్ఞానశక్తి చాలా తక్కువ పరిమితమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాడు కాబట్టి శక్తి అయితే ఉంది కానీ పూర్ణంగా లేదు కాబట్టి ఏదైతే తనకు తెలుసో జ్ఞానం ఉందో ఆ జ్ఞానానికి సంబంధించిన దాన్నే కోరుకుంటాడు ఎవడ కోరుకున్నా కూడా తనకు తెలిసిందాన్ని కోరుకుంటాడేమో కానీ తెలియని దాన్ని కోరుకోలేడు కాబట్టి జ్ఞానశక్తి మీద ఇచ్చాశక్తి ఆధారపడి ఉంది కాబట్టి ఇచ్చాశక్తి ఉన్నప్పుడు క్రియాశక్తి కూడా దానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఏదైతే నేను కోరుకుంటూ ఉన్నానో దాన్ని సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నేర్పరితనము నాకు ఉండాలి కానీ ఆ విషయంలో కూడా నేను పరిమితంగా ఉన్నా కాబట్టి అవన్నీ ఉన్నాయి ఇచ్చాశక్తి నాకు ఉంది జ్ఞానశక్తి నాకుంది క్రియాశక్తి నాకు ఉంది కానీ ఇవి పరిపూర్ణంగా లేవు గనక నేను ఆశించినటువంటి ఫలితాలు రావడం లేదు పూర్ణంగా లేవు గనక కాబట్టి చిన్నతనంలో ఏదవసరమైనా ఏడ్చేవాడిని అదొకటే తెలుసు కాబట్టి కొంత సైకాలజీ తల్లికి తెలుసు గనక ఓహో ఈ సమయంలో ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి బిడ్డకి ఆకలి ఈ సమయంలో ఏడుస్తూ ఉన్నాడు కనుక బిడ్డ బిడ్డగా స్నానం చేయించాలి అని ఇట్లాంటివన్నీ కూడాను తల్లికి తెలిసి ఉంటాయి కాబట్టి ఇది స్నానం చేయించేటువంటి టైము కాదు పాలు పట్టించేటువంటి టైము కాదు అయినప్పటికీ కూడా బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు అని అంటే నిజమైన తల్లి అయితే ఏమని అరే రేరే ఆరవేసినటువంటి బట్టలు పెట్టాను ఊయల్లో దాని మీద పండబెట్టాను దానికి అది నేను మళ్ళీ చెట్టు మీద ఆరేసి వచ్చాను దానికి ఏమైనా చీమలు ఉన్నాయా అని బిడ్డనెత్తుకొని చూస్తే చీమలు ఉంటాయి ఆ చీమలు కుడుతూ ఉంటే వాడు ఏడవడానికి కారణమై ఉంటుంది కానీ ఇవి ఏవి కూడాను వాడికి తెలిసింది ఒక్కటే ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఏడవడం వాడు ఏడుస్తూ పోతుంటాడు కానీ తల్లి మాత్రం ఆయా పరిస్థితులను బట్టి బిడ్డ స్థితిని తెలుసుకుంటూ ఉంటుంది ఇదే కొద్దిగా కొంత స్థాయికి పోయేటప్పటికి ఎప్పుడైతే మనిషి పరిమితమైనటువంటి శక్తులతో ఉన్నాడు జ్ఞానశక్తి కానీ ఇచ్చాశక్తి కానీ క్రియాశక్తి కానీ అందువల్ల అర్ధం చేసుకోవలసిన చోట అపార్థాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకరిని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినాము అంటే మాత్రం అది కేవలం బాగా ఆలోచన చేసి చూస్తే మనలో ఉండేటువంటి అసంపూర్ణతే ప్రధానమైనటువంటి కారణమై ఉంటుంది అందువల్ల మన దుఃఖానికి మన బాధలకి చాలామంది కారణం అనుకుంటూ ఎంతోమందిని నిందిస్తూ పోతాం ఈ ప్రపంచం ఎంతోమందిని దూషిస్తూ పోతాం ఇది చిన్నతనం నుంచి నువ్వు ఏడవడానికి అన్న కారణం అనుకుంటావు చిన్నప్పుడే అక్క కారణం అనుకుంటావు తండ్రి కారణం అనుకుంటావు స్నేహితుడి కారణం అనుకుంటావు వీటన్నిటి మధ్య ఉండేది ఏంటంటే ఒక అపార్థం చేసుకునేటువంటి లక్షణం ఈ అపార్థం ఎందుకు వచ్చింది అంటే పూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చింది క్లియర్ కానీ ఇది ఒక మంచి జెర్సి పెట్టింది జీవితంలో ఇది ఒక మంచి జెర్సి పెట్టింది ఎందుకని ఎంతోమంది నేను అపార్థం చేసుకుంటున్నా అర్థం చేసుకోలేకపోతున్నా ఎందరూ బాధిస్తున్నా నా వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు వీటంతటికీ కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఇవన్నీ కలిపి ఏం చేసాయో తెలుసా ఈ కష్టాలన్నీ కలిపి మనకన్నా అతీతమైనటువంటి శక్తి మనకున్న శక్తిలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం గనక ఈ నియతిని నియంతని ప్రపంచాన్ని నియతిని అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ నియతిని సృష్టించినటువంటి నియంతని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి బాహ్యం అర్థం కావడం లేదు ఆంతర్యం అర్థం కావడం లేదు కాబట్టి నాకన్నా ఏదో శక్తి కావాలి నాకుండే శక్తి పరిమితం అని తెలుస్తూ ఉంది కనుక అది పాయింట్ నా జ్ఞానశక్తి పరిమితం నా క్రియాశక్తి పరిమితం నా ఇచ్ఛాశక్తి పరిమితం కాబట్టి నాకన్నా మించినటువంటి శక్తి ఒక అమోఘమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఉంది ఎక్కడో అని ఒక భావన కదులుతుంది కదూ ఈ భావన కదలడానికి ఏదైతే మనకు సహకరించాయో ఇంతవరకు నువ్వు చేసుకున్న అపార్థాలు కావచ్చు దోషాలు కావచ్చు మరొకటి కావచ్చు తప్పులు కావచ్చు ఇవన్నీ నీకు సహకరించాయి ఎందుకని అవన్నీ కలిపి నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చి పెట్టాయి దట్స్ ద పాయింట్ ద్రౌపదిని నిండు సభలో చీరబట్టి లాగుతూ ఉంటే ఏ అంతకన్నా దుఃఖమా ఇప్పుడు ఏ శక్తి చూస్తే ఇప్పుడు ఏం చేస్తుంది అంత నిండు సభలో దుశ్శాసనుణ్ణి పట్టి చంపేటువంటి శక్తి ద్రౌపదికి ఉందా లేదు క్రియాశక్తిలో మహావిక్గా ఉంది మరి ఏం చేయాలి ఇచ్ఛాశక్తి ఉంది సరిపోదు ఈ బాధ నుంచి బయటపడాలి ఎట్లా వాడు చీరలు బట్టి లాగుతూ ఉండాడు ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు ఎక్కడి నుంచి అయితే సహాయం వస్తుందో ఆ వైపు జరగాల అంతకన్నా మార్గం లేదు ఎవరు సహాయం చేస్తారు అక్కడ కౌరవ సభలో పాండవులే చేయాలి వాళ్ళు అక్కడే ఉండరు ధర్మరాజు ఉండాడు భీముడుండాడు అర్జునుడుండాడు నకులుడు ఉండాడు సహదేవుడు ఉండాడు వీళ్ళందరూ అక్కడే ఉండరు చూస్తూ ఉంది వాళ్ళ వైపు తలదించుకుంటున్నారే కాని హెల్ప్ చేసేటువంటి కండిషన్లో లేరు అప్పుడు ద్రౌపది ఏం చేయాలి ఏదైనా చేసి ఉండవచ్చు ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితి జీవితంలో ఉండదు కనుక ఒకవేళ ఆ సమయానికి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు సూసైడ్ చిన్న చిన్న కారణాలతో చదువుకునే బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా కారణాలే కనపడడం లేదు నిష్కారణంగా చచ్చిపోతూ ఉన్నారు దానికి కారణం ఎవరు పరిస్థితులు కాదు ఎందుకని ఆ పరిస్థితులనే ఇంకొకరు ఎదుర్కొంటూ ఉన్నారు కనుక ద్రౌపదికి ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నది చచ్చిపోవచ్చు చచ్చిపోతే ఆ ప్రాబ్లం వాడికి సాల్వ్ అయిపోద్ది ఇంకా వాడు వలవలు తీసేది లేదు ఏమీ లేదు వలవలతో తగలబెట్టడమే కానీ చచ్చిపోలేదు ఆత్మహత్య చేసుకోలేదు ఓ మేడక్కి మేడ మీద నుంచి పడిపోవచ్చు మేడలున్నాయి వాళ్ళకి కానీ ఆ పని చేయలేదు లేదు పక్కనే నది బ్రహ్మాండమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నదుల్లో తల మునకేసుకోవచ్చు దూకితచ్చిపోవచ్చు అది చేయలేదు ఎందుకని ఒకవైపు తను సహాయం కోసం ఎవరి వైపు అయితే చూస్తూ ఉందో వాళ్ళు నిస్సహాయమైనటువంటి స్థితిలో నిలబడిపోయి ఉంటే తనన తాను రక్షించుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఉండి మరొక వైపు ఎవరో రక్షిస్తారనుకుంటే వాళ్ళు కూడా రక్షించేటువంటి స్థాయిలో లేనప్పుడు ఎక్కడో ఏదో ఒక అదృశ్య శక్తి తనకన్నా తను నిరీక్షిస్తూ సహాయం కోసం ఆ పాండవుల అద్భుతమైనటువంటి శక్తి ఏదో ఒకటి ఉంది అనేటువంటి భావన ఆ తల్లికి కలగడం వలనే కృష్ణ అన్నది అంతే ఎక్కడున్నాడు అక్కడ కృష్ణుడు లేడు ఎక్కడ దృశ్యం ఏదైతే ఉందో దృశ్యం మీద తన దృష్టి లేదు అదృశ్యం కృష్ణుడు అదృశ్యం ఎక్కడో ఉండాడు కాబట్టి ఎక్కడో ద్వారకలో ఉండేటువంటి వాడిని కృష్ణాని ఇక్కడి నుంచి పిలిస్తే ఎందుకని ఒక్కటి మాత్రం ఆవిడలో దృఢ విశ్వాసం అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉంది నన్ను నేను రక్షించుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఎవరో రక్షిస్తారంటే వాళ్ళు కూడా రక్షించేటువంటి పరిస్థితి లేనప్పుడు ఎక్కడో ఒకచోట అదృశ్యమైనటువంటి ఒక శక్తి నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది ఇది ద్రౌపదికి ఉంటే అందరికీ ఉంది ఏనాయ రక్షించేటువంటి శక్తి అదృశ్యంగా ఎక్కడో ఉంది అని ఎప్పుడైతే ద్రౌపది అనుకుంటూ ఉందో అది సిద్ధంగానే ఉంది అని అర్థం అందువల్ల కృష్ణ అని అనగానే ఎక్కడున్నాడు ఏమో నాకు తెలియదు కాని ఆ తల్లికి తెలుసు చీర పొడవైపోతా ఉంది ఎంతసేపు లాగినా కూడా నా చీరని దుశ్యాసనుడు లాగలేకపోయాడు ఎందుకని ఎక్కడి నుంచి అయితే అందాలనో ఆ సహాయం అందింది ఆ సహాయం దృశ్యంగానవసరం లేదు అది అదృశ్యమైనటువంటి శక్తి యొక్క సహాయం ఆ అదృశ్య శక్తి ఏదో అదే భగవంతుడు అదే భగవతి సరేనా కాబట్టి అది ఉంది అంటే ఒక ద్రౌపదే కాదు మీరు ఇప్పుడు సపోజ్ గజేంద్రుడిని తీసుకోండి గజేంద్రుడు కరిమకరుల సంగ్రామంలో మహాభయంకరంగా పోరాడిన తర్వాత లావక్కింతయు లేదు ధైర్యంబో విలోలంబయ్యే అని పాడుతూ ఒక్కసారి ఇంకా నీవేదప్ప ఇతపరం పెరుగ మ నింపం దగ్గను కావే వరదా అని ఒక్కసారి అంటున్నాడంటే సంరక్షింపు భద్ర భద్రాత్మక కాబట్టి నాకు భద్రం జీవితంలో అందువల్ల భద్రాత్మక ఎలా వస్తుంది భద్రం ఈ ప్రపంచంలో నిరంతరం అపాయాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించడం ఈ ప్రపంచంలో అన్ని సక్రమంగానే ఉంటాయి ఒక్క క్షణానంతా తారుమారైపోతాయి గోడల బండ్లు అవుతాయి అవుతాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో నాకు భద్రం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది నీ కలుగుతుంది భద్రాన్ని ఇచ్చేటువంటి వాడి నువ్వే గనక సంరక్షింపు భద్రాత్మక ఆనంటే గజేంద్రుడు సిరికిన్ చెప్పడు అది బ్యూటీ అంటే దాని అర్థమేంటి సిరికించప్పుడు ఆ పద్యం కాదు ఇంపార్టెంట్ అంటే అమ్మవారికి చెప్పలేదు లక్ష్మీదేవికి నేను పోయేస్తున్నానని చెప్పలేదు ఆయుధాలు తీసుకోలేదు పోయేది మా యుద్ధం అక్కడ మక్కరి పట్టుకొని లాగుతూ ఉంది శక్తి లేదు అటువంటి పరిస్థితుల్లో గజేంద్రుడిని రక్షించాలంటే ఆయుధాలు ఉండాలి ఆయుధాలు తీసుకోలేదు కనీసం వాహనం ఎక్కిపోవాలని అనుకోలేదు గరుడు విలవలేదు బట్టలు సర్దుకొని పోతాడు ఎవడైనా అట్లా లేకుండా పైన ఉండేటువంటి పంచె అది జారిపోతూ ఉంటే కూడాను అది జారిపోతే ఉందని ఆ దీనదయాలుడు భక్తవత్సరుడైనటువంటి భగవంతుడు అనుకోలేదు తీరా వచ్చాడు గజేంద్రుని రక్షించాడు అంటే ఏంటి అవవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థన చేసిన సమయంలో అక్కడ సిద్ధంగా ఉండాలన్నా లేదా ఇక్కడ ఏమన్నా సిద్ధంగా ఉండాడు ద్రౌపదికి ఎక్కడో సిద్ధంగా ఉండాడు చూడండి తమాషా చూడండి ద్వారకలో ద్రౌపది కోసం సిద్ధంగా ఉండేటువంటి వాడు వైకుంఠంలో గజేంద్రుడి కోసం సిద్ధంగా ఉండాడు సాధ్యంగా కాదు ఈ సీద పాయింట్ సిద్ధంగా ఉండాడు సిద్ధంగా ఉండాడు కనుక ఇక్కడికి రాగలిగాడు కాబట్టి ఒక్క ద్రౌపదికి ద్రౌపదిని రక్షించినటువంటి గజేంద్రుడిని రక్షించినటువంటి వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు పరిస్థితుల్లో ఇలా రక్షిస్తూ వస్తున్నాడంటే ఏమి గజేంద్రుని రక్షిస్తే నిన్నెందుకు రక్షించడు ద్రౌపదిని రక్షిస్తే నిన్నెందుకు రక్షించడు వాళ్ళ కోసం సిద్ధంగా ఉండేటువంటి వాడు అందరి కోసం సిద్ధంగా ఉండ కాకపోతే వాళ్ళు పిలిచారు మనం పిలవలేదు పిలవకపోతే ఎవరు రారు ఎందుకని పిలవని పిలిస్తే పిలవని వస్తే ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి సమాధానం ఏం మనమేమి అన్నలోనేం కాదు అంత తెలియగలవాడమే మనం కాబట్టి పిలిస్తే కానీ రాడు కాబట్టి పిలవాలి ఈ పిలవడం ఏదైతే ఉందో ఇది శ్రద్ధ ఇది విశ్వాసం పీలుస్తాము అనేటువంటి గాలిని పీలుస్తాం మనం అనే ఆశ ఉండడం వల్లనే గాలిని విడుస్తాం గాలిని విడుస్తాము అనేటువంటి విశ్వాసం ఉండడం వల్లనే గాలిని పీలుస్తాం కాబట్టి నేను గాలిని వదిలేను మళ్ళీ పీరుస్తా అసలు నేను పేల్చలేనని తెలిస్తే వదలను కాబట్టి పేల్చగలను అనేటువంటి నమ్మకం ఉండడం గాలిని విడుస్తాను విడువగలను అనేటువంటి నమ్మకం ఉండడానికి గాలిని లోపలికి పీలుస్తాను ఎందుకంటే లోపల ఆగిపోవచ్చు బయట ఆగిపోవచ్చు యావత్ పవనం నివసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహే అది తిరుగుతూ ఉండాలి ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు గతవతి వాయో దేహాపాయే ఇలా గాలిని పీలుస్తూ గాలిని వదులుతూ పోతున్నటువంటి దశలో ఎక్కడో ఒక్క చోట ఈ శ్వాస ప్రశ్వాసల మధ్య ఒక్కచోట ఏదో ఉంది ఏమిటది అది అంటే అదే ఆఖరి శ్వాస కాబట్టి శ్వాసలు పీలుస్తూ ఉంటాం శ్వాసలు వదులుతూ ఉంటాం ఒక దశలో ఒక్కచోట మాత్రం ఇంక నేను శ్వాసను పీల్చలేను ఎందుకని శ్వాసను వదిలే అవకాశం కూడా లేదు గనక అక్కడ అక్కడ ఒకవేళ నాకు ఉపయోగపడితే ఎవరు ఉపయోగపడాలా చెప్తా ఎంతోమందిని అట్లా ఉద్ధరించినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి చనిపోయిన వాళ్ళని బ్రతికించినటువంటి సన్నివేశాలు కూడా అటువంటి చోట నాకు ఉపయోగపడేది కేవలం భగవంతుని యొక్క దయ భగవతి యొక్క దయ అది అదృశ్య శక్తి అదే నన్ను కాపాడాలి తప్ప ఇంకోటి కాపాడేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఆ దశ ఏదో అంటే ఎవరి దగ్గర నుంచి సహాయం అవకాశం లేనప్పుడు ఒకే ఒక చోట నుంచి సహాయం అందాలి అందితే నేను నిలుస్తాను అందకుంటే నిలవకుండా పోతాను క్లియర్ స్వామీజీ మరి అప్పుడు పిలిస్తే అప్పుడు అందిస్తాడు కదా శ్వాస అవును ఓకే అందరి జీవితంలో జరుగుతున్నది నీ జీవితంలో ఎందుకు జరగదు నా జీవితంలో ఎందుకు జరగదు మరి అటువంటి శక్తి నేను ఎప్పుడు పిలవాలి ఎలా పిలవాలి ప్రాణం పోయేటప్పుడు పిలవలేము అది అయ్యే పనికి కాదు కాబట్టి ఎప్పుడూ విలవడానికి అవకాశం ఉండాలి చనిపోయేటప్పుడు మనిషి బ్రతకాలంటే గాలి వేల్చాలి అలా చనిపోయేటప్పుడు నేను గాలి పీలుస్తానులే అని జీవితం పీల్చకుండా ఉంటే ఆ చనిపోయేటప్పుడు వాడు పీల్చేది ఏమీ లేదు అర్థమైందా నిత్యం నిరంతరం గాలి పీలుస్తూ ఉండాడు కనుకనే ఆ చివరిలో ప్రార్థిస్తే భగవంతుని కృప ఉంటే గాలి పీల్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనం ప్రార్థిస్తాం భగవతీ భవభంగకరీ శంకర భగవతీ భవభంగకరీం భక్తి భద్రాార్థదే ప్రసీద మమ మమ ప్రసీద అమ్మ నన్ను కరుణించు నన్ను రక్షించు ఎందుకని అదృష్ట శక్తి శక్తి స్వరూపిణి అమ్మవారు పార్వతీదేవి అందుకని ఆమెను అంటున్నాడు భగవతి స్వామి నిమిత్త కారణం భగవాన్ అమ్మవారు ఉపాదన కారణం భగవతి కాబట్టి భగవతి భవభంగకరి కాబట్టి జీవితంలో ఉండేటువంటి కష్టాలనే కాకుండా భవం అంటే సంసారం భవభంగకరీం ఈ సంసారాన్ని కూడా నశింపజేసేటువంటి ఓ తల్లి నాకు నేను ఒకటే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా ఈ దశలో భక్తి భద్రార్థదే ప్రసీదమా భక్తి భద్రార్థదే ప్రసీదమమా మమ ప్రసీద అమ్మ నన్ను అనుగ్రహించు నన్ను రక్షించు సరేనా ఏది నా చేతిలో లేదు తుమ్మడం నా చేతిలో లేదు దగ్గడం నా చేతిలో లేదు కనీసం తగ్గడం నా చేతిలో ఉంటే కొద్దిగా మెలోడియస్గా తగ్గగలను అది లోపల నుంచి తన్నుకొని వస్తుండే అనడమే కానీ అంత కూడా కంట్రోల్ దీన్నే ఇలాంటి దాన్నే నేను కంట్రోల్ చేయలేను పోయే ప్రాణాన్ని నేనేం కంట్రోల్ చేస్తానమ్మా కాబట్టి భద్రార్థది ప్రసీదం అమ్మా కాబట్టి నన్ను రక్షించు ఏంటయ్యా ఇప్పుడు నీకు బాధ ఏం లేదు నువ్వు ఎంతో చేశావు అన్నిటినీ అందుకున్నాను నీకు ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిని బాధ పెడుతూ వస్తాం తండ్రిని బాధ పెడుతూ వస్తాం కొద్ది అనుష్ఠానంలో చెప్పాలంటే తీరా వాళ్ళు చచ్చిపోతారు చూసారా తల్లి కానీ తండ్రి కానీ ఆ శ్మశానంలో తగలబెట్టేటప్పుడు ఆ బిడ్డకి ప్రత్యేకంగా ఉండేటువంటి దుఃఖం వేరే ఇతరులకు ఉండే దుఃఖం వేరే ఇతరులకు ఉండేటువంటి దుఃఖం ఏంటంటే మా తండ్రి చచ్చిపోయాడు మా తల్లి చచ్చిపోయింది అనేటువంటి బాధ కానీ బిడ్డకేముంటుందంటే అమ్మా నన్ను కన్నది నువ్వు ఆయన పక్కవాడు బిడ్డ అనుకునేది పెంచింది నువ్వు పోషించింది నువ్వు విద్యాబుద్ధులు చెప్పించింది నువ్వు ఎంతెంతో చేసావు నా జీవితానికి కానీ నిన్ను అప్పుడు అలా బాధ పెట్టాను ఇప్పుడు ఇలా బాధ పెట్టాను అప్పుడు అలా బాధ పెట్టాను తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను ఈరోజు నువ్వు నా చేయి దాటిపోయావు ఇప్పుడు నేను ఏం చేసి ఉపయోగం లేదు ఏమి దుఃఖించి ఉపయోగం లేదు నాకు అందకుండా పోయావు తల్లి కాబట్టి ఏం చేయమంటావయ్యా అమ్మ క్షమస్వ అది దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి నేను ఎన్నో చేశాను అన్నీ ఇన్ని కాదు కాబట్టి ఆ అపరాధాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలిసి చే చేసినవి కావు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా జీవితంలో చేసినవే గనక అమ్మ నన్ను క్షమించు తల్లి క్షమస్వ నన్ను క్షమించు ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు ఈ దశలో ఎందుకని ఎంతో చేయాలని నాకు ఉంది కానీ ఏది చేసేటువంటి అవకాశం లేనిటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను గనక భూమౌ స్ఖలితపదన భూమిరే వలంబనం భూమౌ స్ఖలతపదన భూమిరే వలంబనం తయి జాతపరాధాన త్వమే వాలంబనం మాత స్వమే వాలం బనం మాత ఒక్కసారి పైనుంచి కనుక మన కింద పడితే భూమి నిలుపుతుంది మనల్ని భూమి నిలుపుతుంది కానీ కాళ్ళు చేతులు అదే భూమి మీదనే నడుస్తూ నడుస్తూ నడుస్తూ స్లష్గా ఉంటే బురదగా ఉంటే జారిపడ్డామనుకోండి పైరు నుంచి పడ్డప్పుడు భూమిని పట్టుకొని నిలుస్తాం భూమి మీదనే జారినప్పుడు ఎవరిని పట్టుకోవాలి అంతే భూమౌ స్ఖలిత పదాన భూమి రేవావలంబనం ఆధారం ఏంటి ఆలంబనం ఏంటంటే భూమే కాబట్టి ఏ భూమి మీద మనం జారిపడ్డామో ఆ భూమిని పట్టుకొని నిలవాల్సిందే కాని మరొకటి పట్టుకొని నిలవడానికి అక్కడ ఏమీ లేదు అట్లాగే త్వయి జాతర త్వమే అలంబనం మత కాబట్టి భూమి మీద జారిపడితే భూమినే పట్టుకొని ఏ విధంగా అయితే నిలవాలనో అట్లాగే అమ్మ నీ విషయంలో నేను చేసినటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నావో వాటి నుంచి నేను నీకు చేసిన అపరాధాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలంటే నిన్ను ఆశ్రయించడం కన్నా మరొక మార్గం లేదు భూమి మీద జారినప్పుడు భూమిని పట్టుకొని నిలవాలి తల్లి విషయంలో మనం చేసినటువంటి అపరాధానికి తల్లిని మనం క్షమాపణ కోరుకోవాలి తప్ప మరొకటి అవకాశం లేదు గనక మాతా క్షమస్వా అమ్మ నన్ను క్షమించు ఏంటయ్యా ఇప్పుడు చేయి జారిపోయింది కదా వ్యవహారం అయిపోయింది చేయి జారిపోయింది అపరాధాలు జరిగిపోయినాయి కదా ఇప్పుడు ఎవరు రక్షించాలా ఎట్లా అని అంటే చేత్తోనే భూమిని పట్టుకొని నిలిచేది నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఏమని ఓహో జారితే చెయ్యి భూమి మీద పెట్టి ఎట్లాగైతే ఉంటామో స్వయ జాతాపరాధానం అమ్మ నీ విషయంలో చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో దాంట్లో కూడాను ఈ చేతినే ఉపయోగించుకోవాలి నేను ఇంకొక మార్గమే లేదు శాస్త్రం ఎంత అద్భుతంగా చెప్పిందంటే అయం మే హస్తో భగవాన్ అయం మే హస్తో భగవాన్ అయం అంటే ఇది అని అర్థం అయం మే హస్త భగవాన్ నా చెయ్యి ఏదైతే ఉందో ఇదే భగవంతుడు ఇంత ఇప్పుడు జారేనా నేను పడాల ఇప్పుడు పడకుండా ఉండాలంటే చెయ్యి ఉండాలన్నా భూమి చెయ్యి మీద పెట్టి చెయ్యిని భూమి మీద పెట్టి నిలిచాననుకోండి అప్పుడు నేను రక్షింపబడ్డానికి కారణం ఎవరు చెయ్య కదా రక్షించేవాడు ఎవడైనా భగవంతుని రక్షస్థ తీతి కాబట్టి నా చెయ్యి నన్ను రక్షించింది అందుకని శాస్త్రం అన్నది అయం మే హస్తో భగవాన్ మే హస్త అయం మే హస్త భగవాన్ ఇది కాబట్టి నా చెయ్యి ఏదైతే ఉందో అదే నాకు దేవుడు ఇంకొక పక్కనే అయం మే హస్తో భగవత్తరహే హస్తో భగవాన్ ఈ నా చెయ్యి ఏదైతే ఉందో ఇది భగవంతుడు అయం మే హస్త భగవత్తరహ ఇది ఒక తమాష ఈ చెయ్య భగవంతుడు అంటే ఎందుకని అయ్యా జారిపోయిన అపరాధం చేశాను నిలవాలంటే చేయిబెట్టే నిలవాలి కనుక ఈ చేతి వల్లనే నేను నిలబడ్డాను కనుక రక్షించేది ఏదైనా కూడా భగవంతుడే కాబట్టి అదృశ్యమైనటువంటి శక్తే గనక తీర పడి జారినప్పుడు నేను ఈ చేతి వల్ల పడకుండా నిలుస్తానని నేను అనుకోలేదు ఇది రక్షించింది కనుక అయం మే హస్తో భగవాన్ బాగుంది ఇంకొక మాట అన్నాడు మళ్ళీ అయం మే హస్తో భగవత్ మే హస్త అయం మే హస్త భగవత్తర నా చెయ్యి ఏదైతే ఉందో ఇది భగవంతుడి కంటే కూడాను గొప్పది ఇది క్రిటికల్ శాస్త్రం ఎందుకని తెలుసా భగవంతుడు రక్షిస్తాడు గనక భగవంతుడు గొప్పవాడు అన్నావు ఇప్పుడు నేను జారితే నా చేతి వల్లనే నిలిచాను గనక నా చెయ్యిని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకని ఇది నన్ను రక్షించింది కనుక ఇది భగవంతుడని కానీ ఇంకొక మాట ఏంటంటే అయం మే హస్త భగవత్తర అంటే కేవలం భగవంతుడితో సమానం కాదు భగవంతుడికన్నా నా చెయ్యి గొప్పది భగవంతుని నా చెయ్యి గొప్పది ఇదొక శ్లేష ఎందుకంటే శివాత్పరతరం నాస్తి అంటే పూర్వసుల్లో ద్రావిడ దేశంలో పరతరం నాస్తి శివాత్ శివునికంటే మహేశ్వరుని కంటే పరతరం శ్రేష్ఠుడు అనేటువంటి వాడు నాస్తి నా అస్థి అని అంటే ఆ రాజుగారి కొలువులో ఒక భక్తుడు ఉన్నాడు అతను అన్నాడట ఏమయ్యా ఏమంటావని అస్థి ద్రోణమతపరం అతను అస్థి ఉందయ్యా ఇంకోటి శివాత్పరతరం నాస్తి శివుడి కన్నా మించినటువంటిది లేదని రాజుగారు అంటే ఇతను అంటాడు అస అస్థి ద్రోణం అత పరం అతహపరం శివునికంటే కూడాను తుమ్మి ద్రోణం అంటే తృమ్మి ద్రోణం అస్థి తుమ్మి ఉంది అన్నాడట ఇదేంటయ్యా శివుడి కన్నా కూడా తుమ్మి పువ్వు ఏంటంటే అంటే గొప్పది కాకపోతే ఆ తుమ్మి పువ్వును ఆయన తల మీద ఎందుకు పెడతాం కాబట్టి శివుడికి తుమ్మిపువ్వు అంటే చాలా ఇష్టం ద్రోణం ద్రోణం అంటే తుమ్మి పువ్వు అని అర్థం ఆ తుమ్మి తుమ్మి పువ్వుని తీసుకెళ్లి తల మీద పెడుతున్నాం కదా అది అంతకన్నా గొప్పది కాకపోతే తల మీద ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా శరమను ధరించారు అంటే అది ఎంతో శ్రేష్టమైన వస్తువు ఉండాలి కదా అని కాబట్టి ఆ ద్రోణం ఏదైతే ఉందో తుమ్మి ఏదైతే ఉందో అది పూజకి ప్రతిరూపము అదే పూజకు ప్రతిరూపము దాన్ని పెట్టేది ఉండదు సర అది నా చెయ్యి శివలింగం మీద తుమ్మి పువ్వును పెట్టేది నా చెయ్యి అయమ్ మే హస్తో భగవన్ అయం మే హస్తో భగవత్తరా కాబట్టి ఈ పూజ చేసేటువంటి చెయ్యి భగవంతుడితో సమానమైనటువంటిది ఎందుకని ఇలా పూజ చేసే ఇలా ప్రార్థనలు చేసే ఇలా కీర్తనలు చేసే ఇలా సంస్మర మనం భగవత్ శక్తిని మనలోకి తెచ్చుకుంటూ ఉన్నాం గనక అలా చేయడానికి సహకరించేటువంటి చెయ్యి భగవంతుడు కాదు కాదు భగవంతుడి కన్నా ఎక్కువ ఎందుకని భగవంతుని మన జీవితంలోకి తీసుకొస్తూ గనక కాబట్టి ఎప్పుడు కూడాను శ్రేష్టమైన దానికోసమే చూస్తూ పోవాలి శివా దైవ స్తోత్రం ప్రారంభంలో ఆచార్యుల మీకు చెప్పాను ప్రబోధ సుధాకరం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రచించారని దాంట్లో ఒక చక్కని శ్లోకం చెప్తారు కాబట్టి ఇన్ ఇట్లా ఉంది కాబట్టి మనం కేవలం భగవంతుడి కంటే కూడా భగవంతుడిని పూజించేటువంటి చేతులు గొప్పవి భగవంతుడికి ఉపయోగపడే ఉపయోగపడేటువంటి పూజా ద్రవ్యాలు తుమ్మి కూడా గొప్పవి అని చెప్పుకుంటున్నాం కనుక ఓ మనసా ఒక్కసారి ఆలోచించేయి ఎందుకని చిన్నతనంలో నీకు ఆలోచన చేసేటువంటి శక్తి లేదు నీకు జ్ఞానశక్తి తక్కువ ఇచ్ఛాశక్తి తక్కువ అట్లా క్రియాశక్తి తక్కువ కానీ అవి ఇప్పుడు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి ఈ దశలో నీకు జ్ఞానశక్తి ఉంది కాబట్టి ఏది శ్రేయస్సు ఏది కాదో నీకు అర్థం కావాలి ఏది ప్రేయస్సు ఏది శ్రేయస్సు అని నీకు అర్థం కావాల కాబట్టి ఆ చిన్ననాడు నీకు బాల్యంలో తెలియకపోయి కానీ ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఏం చేయాలి చేత చంచలతాం విహాయ ప్రబోధసుధాకరం అత్యద్భుతమైనటువంటి గ్రంథం దాంట్లో చక్కని శ్లోకం చేతలతాం విహాయ పురత సయ కోటి ద్వయం చేతలతాం విహాయ పురత సయకోిద్వయ త్ర నిే సర్వేషయాన్ అన్న అన్యపతి విశ్రాంతిర్హత అశ్వని తయర్మధ్యే తదాలోచానుభవ పరమానందశ్చేవ్యత చేతలతాం విహాయ చేత చేత అంటే ఓ చిత్తమా ఓ మనస మనసుకు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ స్తోత్రం దేవి అపరాధ స్తోత్రం అపరాధ క్షమాపణ స్తోత్రం మనసు చేయాలి ఆ మనసుకు చెప్తున్నాడు వస నువ్వు మొట్టమొదటి ఒకటి చేయి చేత చేత అంటే చిత్తమా ఓ మనసా చంచలతాం విహాయ నీకు చెంచలత్వం ఎక్కువ ఎప్పుడూ ఏ విషయం మీద కూడా స్థిరంగా నిలవ ఈ చెంచలత్వమే నీ జీవితాన్నంతా దెబ్బ కొడుతుంది ఉపయోగం లేదు గ్రంథం దగ్గర పోయినా చెంచలత్వం గురువు దగ్గర పోయినా చెంచలత్వం కాబట్టి చెంచలతాం విహాయ విహాయ అంటే విడిచిపెట్టి చేత చెంచలతాం విహాయ పురత పురత అంటే ముందు నీ ముందు నేను ఒకటి చెప్తున్నా సంధాయ కోటి ద్వయం కోటి ద్వయం అంటే త్రాసులు ఉంటాయి కదా రెండు త్రాసులు ఉంటాయి కదా ఈ పక్కోటి ఆ పక్కోటి సిబ్బి దాన్ని సంధాయ నిలుపుకో కాబట్టి నేను ఒక పని చెప్తాను నీకు ఓ మనసా నువ్వు ఒక తక్కిరని పెట్టుకో ముందు బ్యాలెన్స్ కోటి ద్వయం రెండు సిబ్బిలుంటాయి దానికి తత్ర అక్కడ ఏకత్ర నిధేహి ఏకత్ర ఒక ఒక సిబ్బిలో నిదేహి ఉంచు ఏంటి సర్వ విషయా సర్వ విషయాల్ ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక సిబ్బిలో పెట్టావు ధనమా పెట్టు భూములా పెట్టు బంధువులా పెట్టు చుట్టరికాలా పెట్టు నీకు ఏమేవైతే ఉన్నాయో బంగారంతో సహా అంతా తీసుకొచ్చి ఒక సిబ్బిలో పెట్టు తేకత్ర నిధేహి సర్వ విషయా తర్వాత అన్యత్ర శ్రీపతి అన్యత్ర శ్రీపతిం ఇంకో దాంట్లో భగవంతుడిని పెట్టు కాబట్టి రెండు సిబ్బెల్లో ఒక్క సిబ్బెలో ఇవన్నీ పెట్టు సమస్తమైనటువంటి విషయాలు సర్వ విషయాన్ అన్యత్ర కాబట్టి ఈ ప్రపంచంలో ఏవేవైతే సుఖాలను నువ్వు ఉన్నావో ఏవి లభ్యమైతే జీవితంలో మళ్ళీ కష్టాలు ఉండకూడదని నువ్వు అనుకుంటావో ఏవి ప్రాప్తిస్తే మళ్ళీ రెండవ దాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదని నువ్వు అభిప్రాయపడుతూ ఉన్నావో అవన్నీ ఒక సిబ్బిలో పెట్టు రెండవ సిబ్బిలో శ్రీపతి భగవంతుడి రెండవ సిబ్బిలో పెట్టు విశ్రాంతర్హిత హితం అశ్చను తయోర్మధ్యే తదాలోచత తయోర్మధ్యే ఉభయోహ మధ్యే ఆ రెంటి మధ్యలో ఇప్పుడు ఆలోచించు తదు ఆలోచిద్దాం ఏమని విశ్రాంతి ఎక్కడ నీ మనసు ప్రశాంతతను పొందుతూ ఉందో ఎక్కడ విశ్రాంతిని పొందుతూ ఉందో ఈ రెండు సిబ్బిల్లో పెట్టావు గనక అక్కడ మొగ్గు ఎక్కడొస్తుందో చూడు నువ్వు ఏ కష్టాలు లేకుండా ఏ క్లేశాలు లేకుండా ఏ బాధలు లేకుండా ఏ కన్నీళ్ళు లేకుండా మనసు నొచ్చుకోకుండా గుండెని పిండుకోకుండా కన్నీళ్లు గార్చకుండా ఆనందంగా నువ్వు జీవించాలనుకుంటే దీనివల్ల సాధ్యమో దానివల్ల సాధ్యమో ఆలోచించు యుక్త్యా వా యుక్తితో లాజిక్ బాగా ఆలోచించే తార్కికంగా యుక్త్యా అనుభవేనా నీ అనుభవంలో కూడా చూడు ఎత్ర పరమానందశ్చక్కడైతే పరమానంద నీకు పరమానందం కలుగుతూ ఉందో అంటే నశించినటువంటి ఆనందం పరమానందం ఆనందాలు ఉంటాయి మనకు క్షణం వస్తాయి ఒక క్షణం పోతాయి అట్లా కాకుండా ఎప్పుడూ ఉండేటువంటి ఆనందం నిత్యమైనటువంటి ఆనందం ఈ రెండు చోట్ల ఎక్కడైతే కలుగుతుందో తత్సేవ్యతాం తత్ దానిని నువ్వు అనుసరిస్తూ పో సేవ్యతాం దాన్ని సేవిస్తూ పో ఎందుకని నీకోసమే ఈ తక్కెడబెట్టుకొని ఈ త్రాసు పెట్టుకొని ఏది నాకు ఆనందాన్ని ఇస్తుందని ఆలోచన చేసి ప్రపంచమే గనక ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఇంతవరకు ప్రపంచంలో చూసినవి ఆనందాన్ని ఇవ్వగలిగి ఉండాలి ప్రపంచంలో ఉండేటువంటి భోగాలని దరిద్రాలు ఏవంతే అనుకుంటున్నామో అవి ఇంతవరకు అనుభవించాం గనక వాటి వల్ల ఆనందం కలగాలి ఇంతవరకు కలగనివి ఇంతవరకు ఇవ్వనివి ఇక మీదట కలిగిస్తాయని ఇస్తాయని మనం అభిప్రాయపడ్డానికి అవకాశం లేదు గనక రెండవది శ్రీపతి కాబట్టి భగవంతుడు అది నిజమైనటువంటి నిధి శ్రీపతి అన్నాడు కాబట్టి లక్ష్మీపతి నిజమైనటువంటి లక్ష్మి నిజమైనటువంటి ఐశ్వర్యం అది కాబట్టి అది కావాలనో ఇది కావాలనో తెలుసుకో ఎక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుందో ఆలోచించకు అని చెప్పి చెప్పిన తర్వాత అంటే ఈ ప్రబోధ సుధాకరంలో ఈ విషయం ఎప్పుడైతే చెప్పారో దీనివల్ల మనం ఒక నిర్ణయానికి వస్తాం ఏది నాకు ఆనందాన్ని ఇస్తుంది సరేనా ఆ ఇచ్చేది ఏదో అది దేవుడే అది దేవి అదే దేవుడు అదే దేవి ఆ దేవి విషయంలో మనం ఇంతకాలం చేసింది అపరాధం క్లియర్ ఎందుకని ఆమె ఇచ్చింది మనకు సమస్తం ఇచ్చింది పుట్టుకతోనే ఇచ్చింది నువ్వు ఏమి అడగకుండానే ఇచ్చింది నీకు ఏ నాలెడ్జే లేదు పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి నీకు ఇవన్నీ కూడా అందించింది అంత ఇచ్చిన దాన్ని అతి తేలిగ్గా మర్చిపోయినాం ఏమీ అడగల రెండు చేతులు దండం పెట్టడానికి కూడా నోచుకోకుండా పోయాం ఆమెచ్చినటువంటి రెండు చేతులతో హైగా భోంచేస్తున్నామే కానీ ఆ రెండు చేతులు ఇచ్చి భోజనం పెట్టినటువంటి తల్లికి నమస్కరించాలి అనేటువంటి భావన మన దగ్గర లేకుండా ఇంతకన్నా అపరాధం ఏమన్నా ఉందే జీవితంలో కాబట్టి దేవి ఆ ప్రకాశించేటువంటి తల్లి ఎవరో దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ఆమె విషయంలో దేవి విషయంలో చేసినటువంటి అపరాధం ఉంది ఆ అపరాధాన్ని క్షమించమని మనం ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాము వెళ్ళి తమాష స్తోత్రం అంటాడు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అమ్మవారిని క్షమించమని కోరేటువంటి స్తోత్రం కానీ ప్రారంభంలోనే నాకు స్తోత్రం రాదంటాడు ఇది తమాష దట్ ఈస్ శంకర స్తోత్రం అని ఆయనే ఆయనే అన్నాడు నాకు ఆ హెడింగ్ చూస్తేనే ఆశ్చర్యం వేసినప్పుడు వస్తుంది స్తోత్రం అన్నాడు దీన్ని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం కానీ అంటాడు నాకు ఏం స్తోత్రం రాదు ఇది రాదు ఇది రాదని కాబట్టి ఆమె దేవి దేవి అంటే ఏ ధాతువులో నుంచి వచ్చిందంటే దీవ్యతే దీవ్యతే ద్యోతతే ఇది దేవి అంటే ప్రకాశించేటువంటిది అని అర్థం దీవ్యతే ద్యోతతే ఇది అంటే నిరంతరం కూడా ప్రకాశించేటువంటిది అంటే ఏదైనా ప్రకాశించాలంటే మరో అవి చాలా అవసరం అయ్యి కదా ఓ దీపం కావాలి దీపం ప్రకాశించాలి దీపం దీపంలో నూనె ఉండాలి ఒత్తిండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ అట్లా కాకుండా స్వప్రకాశం అంటే తానే ప్రకాశస్వరూపం ప్రకాశైక స్వరూపం అలాంటిది ఏదన్నా ఉంటే అది చైతన్యమే కానీ రెండవ అది కాదు గనక కాబట్టి ఏ దేవినైతే నేను ప్రార్థిస్తూ ఆమె చైతన్య స్వరూపిణి చైతన్య ప్రకాశం ఆమెది సరేనా కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ దేవి ఎక్కడ ఉంది ఇప్పుడు నేను ఇటుకోసం ప్రార్థించాను ఆయన నేను లోపల ఏం చేస్తున్నాను ఎవరికి తెలుసు ఇప్పుడు మీరు చూశారనుకోండి మీ మనసులో ఏది ఉంటే అది ఊహించుకుంటారు స్వామీజీ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఒకరు అనుకోవచ్చు ఇంకోటి అని ఇంకోరు అనుకోవచ్చు ఏదో రకరకాలుగా ఉంటాయి కానీ లోపల మనం ప్రార్థిస్తూ ఉన్నాము అని అంటే ఆత్మానం దేవీ రూపేణ భావేత్ ఆత్మానం దేవీ రూపేణ భావయేత్ కాబట్టి ఆత్మరూపంలో ఏ దేవీ అయితే పరమాత్మ పరమాత్మస్వరూపంగా చైతన్య స్వరూపంగా ఆమెని ప్రార్థిస్తూ ఉన్న అంతే కదా లేకపోతే లోపలను ప్రార్థించేది ఆమెకి తెలుసు ఆమె లోపల కూడా ఉండాలి అందువల్ల మీకు మొదట అన్నాను మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు అటు బహిరంగ నియతి ఇటు అంతరంగ నియతి ఈ రెండింటినీ పరమేశ్వరుడు తయారు చేశాడు కానీ మనకు అర్థం కాలేదని ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఏమని దేవి ప్రకాశించేటువంటిది ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది ఎక్కడ ఏ ప్రకాశం ఉండినా ఆమె ఆధారంగా ఉంది నా చెవుల్లో ప్రకాశం ఉంది అందుకనే వినగలుగుతున్నా నా నోటిలో ప్రకాశం ఉంది నేను మాట్లాడగలుగుతున్నా చైతన్యం నా కళ్ళలో ప్రకాశం ఉంది నేను చూడగలుగుతూ ఉన్నా నా మనసులో ప్రకాశం ఉంది చైతన్య జ్యోతిష అవిభాషిత్య మనసహ మనన సామర్థ్యం కాబట్టి నేను ఆలోచించగలుగుతూ ఉన్నా ఇవన్నిటికీ కారణం ఏంటంటే నాలో ఒక శక్తి స్వరూపిణి ఉంది ఆ శక్తే చైతన్య శక్తి అదే ఆత్మశక్తి కాబట్టి ఆత్మానం కాబట్టి మన ఆత్మని దేవీ రూపేణ భావేత్ కాబట్టి దేవి అంటాము ఇప్పుడు అమ్మా మాత అంటాం ఆ మాత అంటే ఎవరంటే చైతన్యమే ఆత్మస్వరూపమేనని అర్థము కాబట్టి వ్యవహారతి సర్వభూతూ కేవలం నా ఒక్కరిలోనే కాదు అంతటా ఆత్మత్యోతవే కాబట్టి అందరిలో కూడా ఉంది తానే కాబట్టి ఎవరిలో ఏ విధమైనటువంటి చైతన్యం కలిగినా దానికి ఆధారమైనటువంటిది తల్లియే ఆమె క్రీడతి సర్గాదిబిహి సర్గాదిబిహి ఈ సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో సర్గాదిబి వాటిలో అప్రయత్నంగా క్రీడించేటువంటి తల్లి కాబట్టి ఆమె యొక్క ప్రయత్నం పెద్దగా లేకుండానే సృష్టి జరిగిపోతుంది స్థితి జరిగిపోతుంది లయం జరిగిపోతుంది సన్నిధి మాత్రేనా కేవలం సన్నిధి మాత్రేనా సమస్తం కూడా నడిచిపోతూ ఉంటాయి అటువంటి తల్లి నా అదృష్టవశాత్తు నాలో ఉంది అధ్యక్ష అంత ఆత్మరాలు అంత దైవ శక్తి ఈరోజు నాలో ఉంది కాబట్టి సృష్టి కారణము ఆమె ఇటువంటి తల్లిని నేను ఎట్లా ఆశ్రయించాలి అది పా ప్రశ్న చేసేసాను తప్పులు అపరాధాలు నాకు మించినోళ్ళు చేయడానికి చేసేసాను అయిపోయింది ఇప్పుడు ఆమెని నేను ఏ విధంగా ఆశ్రయించాలి అమ్మ నేను ఆశ్రయిస్తున్నా చూడు ప్లీజ్ మంత్రం నో యంత్రం తదపిస్తుమో నాహ్వానం ధ్యానం స్తితి కథ ముద్రా నే ముద్రా విలపనం పరం జానీ మాతా స్వదనుసరణం క్లేశహరణం కాబట్టి ఇప్పుడు ఆయన ఆశ్రయించాలి తల్లిని ఆశ్రయించాలి ఆచార్యుల వారు స్టార్ట్ అవుతూ ఉండారు ఇప్పుడే అన్నాం కదా ఆత్మానం దేవీ రూపేణా పూజ అని కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అమ్మవారు ఆత్మ రూపంలో ఉందని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆమెను ఎట్లా ఆశ్రయించాలి ఆత్మ ఎక్కడుందని ఆశ్రయించాలి ఎలా ఆశ్రయించాలి ఏ విధంగా ఆశ్రయించాలి అని అన్నప్పుడు నాకు తెలీదు కానీ చాలామంది ఆశ్రయిస్తూ ఉండరు ఇప్పుడు దేవినవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా వస్తే రేపు బ్రహ్మాండంగా చేస్తారంతా బాగుంది దేవనవరాత్రులు జరుపుతాం కదా మరి ఈ దుర్గాష్టమి మహర్నవమి అట్లాగే విజయదశమి ఇవన్నీ కూడా మనం జరుపుతూ ఉన్నాం వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కానీ నేను కూడా అలాగే చేయాలా చేయాలి ఎలా చేయాలి వాళ్ళు చేసినట్టే చేయాలి వాళ్ళు ఏం చేశారు నాకు తెలిస్తే కదా దట్ ఈస్ ద పాయింట్ నా మంత్రం అంటే అమ్మ నిన్ను ఆశ్రయించాలి అని ఉంది నీ మార్గంలో చెలించాలి అని ఉంది నా అపరాధాలు నీకు చెప్పుకోవాలని ఉంది కానీ నా మంత్రహ అది నా మంత్రం నా మంత్ర మంత్ర బోధత్వాద్వా మంత్ర అది అంటే మంత్ర అంటే అమ్మవారి పేరు కూడా మంత్ర ఎందుకు వచ్చిందంటే మంత్రాల ద్వారా బోధత్వాత్ మంత్రాల ద్వారా తెలియబడేది మంత్రాల ద్వారా తెలియబడేది మంత్రబోధత్వాద్వా మంత్రహ కాబట్టి అమ్మవారు మంత్రం కాబట్టి అమ్మవారు నాకు తెలియదు అమ్మవారి అంటే నాకు అర్థం కాదు అమ్మవారిని పొందేటువంటి మార్గము తెలియదు అయ్యా ఆమె మంత్రస్వరూపిణి మంత్రస్వరూపిణైనటువంటి తల్లిని మంత్రము ద్వారా నువ్వు పొందవచ్చు మంత్రబోధత్వాద్వా కాబట్టి మంత్రముల ద్వారా తెలిసేటువంటి ఆమె గనక మంత్రాల ద్వారా నువ్వు పొందొచ్చు పైగా మంత్ర అన్నప్పుడు మననాథ త్రాయతే ఇది మంత్ర మననం చేసేటువంటి వాడిని రక్షించేటువంటిది మంత్రము కాబట్టి ఆమె మంత్రస్వరూపిణి పైగా ఆమెని మంత్రాల ద్వారా నువ్వు పొందవచ్చు ఎవరైతే ఆ మంత్రాలని జపిస్తారో వాళ్ళని ఆమె రక్షిస్తుంది త్రాయతే మన నాతో త్రాయితే ఇది మంత్ర అని అంటే అయ్యా నాకు రాదు ఎందుకని మంత్రాలు రావు కదా నేడు నాకు మంత్రాలే రావు ఏం చేసేది ఒకరికి జ్ఞాపకం వస్తుంది ఒక్కొరికి ఆలోచనలు ఒకడు పాపం వాడికి ఏమి చదువు రాదు పైగా ప్రతిదీ మర్చిపోయేవాడు ఎంత మతిమరుపు చెప్పడానికి లేదు కానీ వాడి దగ్గర ఒక చిన్న పుస్తకం ఉండేది దాంట్లో కొన్ని మంత్రాలు అవి ఇవి వాటి అర్ధాలు ఉండేటువంటివి ఇప్పుడు మనం రాస్తుల్లో బుక్స్ అట్లాంటివి ఉంటే అది పెట్టుకొని ఉండేవాడు చిన్న పుస్తకం పెట్టుకొని మధ్యాహ్నం ఒక చోటకు వెళ్ళేవాడు అంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు మధ్యాహ్నం వాళ్ళకి ఒక అరధగంట ఖాళీగా వదులుతారు విశ్రాంతి తీసుకోవడానికి భోజనం చేసిన తర్వాత అప్పుడు అందరూ పోయి ఏదేదో మాట్లాడుకుంటారు రాజకీయం కానీ వీడు భక్తుడు గనుక అది దగ్గర పెట్టుకొని అవన్నీ కూడుకొని చదువుకుంటూ ఉండేవాడు రోజు ఒక అర్ధ గంట ఇది లేకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు అంత చక్కగా అసాధనం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఇంటి దగ్గర ఇది మర్చిపోయి వచ్చాడు ఏది పుస్తకం భోజనం అయిపోయింది ఆ తర్వాత వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని సంచిలో నుంచి తీస్తే పుస్తకం లేదు అరే పుస్తకం లేదు ఇప్పుడు ఇంటికి పోయి రావాలంటే ఒకటిన్నర గంట పడుతుంది ఇక్కడ ఉండేది హాఫ్ అన్ అవర్ టైము రోజు చదువుకునేవాడు ఇప్పుడు ఏం చేయాలన్న వాడికి అర్థం కాలేదు అప్పుడు విలపనం వస్తుందిలే అప్పుడు ఏడుస్తూ ఉండాడట ఏ భగవాన్ ఎంత పొరపాటు చేశాను నేను తెచ్చుకోలేదు ఎట్లా ఈరోజు నేను నిన్ను ప్రార్థన చేసే అవకాశం లేదు కదా భోజనం అయితే చేశాను కానీ ప్రార్థన చేసే అవకాశం లేదే ఎలా ఎలా ఎలా ఎలా అని ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉండాడు వాడు ఈరోజు వృధా అయిపోయింది కదా అది భక్తి అది శ్రద్ధ అలా ఏడుస్తూ ఉంటే వాడికి ఒక థాట్ వచ్చింది తమాషా ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది వెంటనే వాడు వాటి పెట్టుకొని ఆ ఏస్ ఓ రు రులు ఓ ఔ ఓా గఘిని చచ్చా జ ఝాయి థా ఢఢాన తథా దధన పభామా నిజంగా చెప్పండి మీరు చెప్తారు ఇప్పుడు అక్షరాన్ని నేను అడగను డోంట్ ఫీల్ ఎందుకు చెప్తానంటే అని వరుసగా చెప్పేసి అక్షరమణిమా మొత్తం అందరికి ఆశ్చర్యంగా ఉందంటే వీడు రోజు రాగాలు తీస్తూ ఏదేదో పాడేవాడు శ్రీరాముని జేసే ఇదేంది ఈ అక్షరాలు చెప్తున్నాడు ఏంటని వాడంతా అయిన తర్వాత హే భగవాన్ నేను రోజు చేసే ప్రార్థనల పుస్తకం తెచ్చుకోలేదు నాకేమీ జ్ఞాపకం రాదు అందుకని నిన్ను నేను ప్రార్థించలేను కానీ ఏ ప్రార్థనలు నేను చేశానో ఆ ప్రార్థనల్లో ఉండేటువంటి పదాల్లో ఏ అక్షరాలు అయితే ఉన్నాయా అవి ఇంకేమన్నా ఇంకేమన్నా అక్షరాలు ఉన్నాయా కాబట్టి నువ్వొక్కటి జై భగవాన్ ఇక మీదట ఎప్పుడు మర్చిపోయి తెచ్చుకుంటా ఈరోజు అక్షరాలన్నీ చెప్పేశాను గనక ఆ అక్షరాల్లో నుంచి నువ్వు తీసి కంపోజ్ చేసుకో బాగుండలే కాబట్టి ఏ అక్షరం ఎక్కడ కావాలో నువ్వు సర్దుకో ఆ మాత్రం నాకు సహాయం చేయలేవు భగవంతుడు అనుకున్నాడట ఎంతమంది ప్రార్థనలు చేశారో కానీ ఎంత అద్భుతమైన ప్రార్థన నేను ఎక్కడా చూడలేదు ఎందుకని ఎవడికి రాల ఈ ఆలోచన వాడికే వచ్చింది కారణం ఏంటి భక్తి భక్తి భక్తి గరీయసి అందువల్ల భక్తి చాలా ఉన్నతమైంది గనక ఇలా తీసపోతుంది మంత్రాలు రాకపోయినా మంత్రాలను వినిపించినట్టు అయింది నా మంత్రం నా ఇక తర్వాత యంత్రం పూజలో ప్రధానమైనటువంటిది యంత్రం అంటే అమ్మవారికి యంత్రం వేసి ఆ యంత్రంలో ఆమెను నిలబెడతాడు అదొక పద్ధతి యంత్రశాస్త్రం సో మాకు మంత్రాలు రావు మంత్రశాస్త్రం లేదు యంత్రాలు రావు యంత్రశాస్త్రం లేదు యంత్రశాస్త్రం కనుక ఉంటే యంత్రం వేసి అమ్మ నువ్వు ఇక్కడ ఉండు అది యంత్రం అంటే బిగించేది ఇంకా అక్కడి నుంచి కదలనివ్వడు కాబట్టి ఇదిగో అమ్మ నువ్వు ఇక్కడ ఉండు నా కోసం నీ బిడ్డగా నేను ప్రార్థిస్తూ ఉన్నా నువ్వు ఇక్కడ ఉండు నీకేం కావాలి భోజనం కావాలన్నా నేను చూస్తా స్నానమా నేను అభిషేకం కాబట్టి భోజనం సమస్తం వింజామర్లు విసురుతా నిద్రపుచ్చుతా లాలిపాటలు పాడతా అంతా చేస్తా నువ్వు ఇక్కడ ఉండు నన్ను కాపాడుతూ ఉండు అది నువ్వు ఇక్కడ ఉండాలి నీకు కావాల్సినవన్నీ నేను చూస్తా కానీ నువ్వు మాత్రం నన్ను కాపాడుతూ ఉండాలి ఇక్కడ ఉండిపో అనే యంత్రాన్ని తయారు చేస్తారు కానీ ఇది కూడా రాదు ఆ యంత్రాన్ని ఏ విధంగా వేయాలి అమ్మవారిని యంత్రప్రతిష్ఠ చేసి ఎట్లా ఉంచాలి ఇప్పుడు అదే కదా ఆదిశంకరాచార్య స్వామి యంత్రాలు వేశారంటే ఎక్కడెక్కడ వేశారో అక్కడక్కడ నిలబడిపోయా అది యంత్రం అది యంత్ర మహిమ అది చిన్న విషయం కాదు ఇప్పుడు తిరుపతిలో ఉందంటే యంత్రమహిమ కాబట్టి జనాకర్షణ వేశాడు అక్కడ అందువల్ల జనాకర్షణ ధనాకర్షణ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ యంత్రం యంత్రం యొక్క శక్తి ఉంటుంది కానీ నాకు మంత్రశక్తి లేదు యంత్రశక్తి కూడా లేదు నెక్స్ట్ నమంత్రం న్రం తదపిచ అది కూడా స్తుతి స్థుతిమహో స్తు అంటే స్థవన ప్రియాభి ఏన స్థూయతే ఇది స్తోత్రం దేనిచేతయితే భగవంతుణ్ణి లేదా భగవతిని మనం స్తుస్తామో పొగుడుతామో అది స్తోత్రము అంటారు మామూలుగా అంటే గుణ సంకీర్తన గుణ సంకీర్తనాత్మకం తత్ కాబట్టి కేవలం గుణం ఆ భగవంతుని యొక్క గుణగణాలని భగవత్ యొక్క గుణగణాల్ని వాటిని కీర్తించేటువంటి విధానాన్ని దీన్ని గుణ సంకీర్తనం ఆ విషయంలో కూడా నాకు చాలా తక్కువ జ్ఞానం ఉంది నేను అటువంటి అంతా చేయలేను అంటే స్థుతి అంటే భగవత్ శక్తిని ఇప్పుడు భగవత్ శక్తి ఏదైతే ఉందో దానిని ఒక రూపంలో పోగొట్టడం అది స్థుతి అంటే ఇప్పుడు మనం విష్ణు స్థుతి చేశామనుకోండి ఆ విష్ణుకి ఒక రూపం ఉంది శివస్థుతి చేశాము శివుడికి ఒక రూపం ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో ప్రార్థించడం ఏదైతే ఉందో అది స్తోత్రం స్థుతి స్థుతి అంటే అది అంటే భగవంతుడికి అనేకమైన రూపాలు అన్ని రూపాలు ఆయనవి కానీ ఏదో ఒక రూపానికి ఆకృతి నుంచి పూజ చేయడం స్థుతి అంటే భగవత్ శక్తిని ఒక రూపంలో పొగడ్డం నువ్వు ఏ రూపంలో అయితే ఆ రూపంలోనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు భగవతి దర్శనమిస్తుంది అది యథాయదా ఉపాస్తే యథాయథ ఉపాస్తే తదాతద దేవ భవతి యథాయదా ఉపాస్తే తదాతదవ భవతి ఏ ఏ రూపంలో యథాయథా ఏ విధంగా అయితే నువ్వు ఊహిస్తూ ఉంటావో భగవంతుడు నువ్వు ఏ విధంగా అయితే పూజిస్తావో ఏ రూపంలో అయితే పూజిస్తావో తదా తదా దేవభావతి ఆ రూపాన్ని భగవంతుడు ధరించడం జరుగుతుంది భగవతి ధరించడం జరుగుతుంది ఇప్పుడు అమ్మవారు ఉన్నారు అమ్మవారిని లక్ష్మీగా కనపడాలంటే లక్ష్మీగా కనపడుతుంది నీకు అమ్మవారు పార్వతీకి కనపడాలంటే పార్వతీకి కనపడుతుంది అమ్మవారు సరస్వతికి కనపడాలంటే సరస్వతికి కనపడుతుంది సరస్వతి రూపం పార్వతీ రూపం కాదు పార్వతి రూపం లక్ష్మీ రూపం కాదు లక్ష్మీ రూపం సరస్వతి రూపం కాదు కానీ ఏ రూపంతో అయితే యధాయదా స్థూయతే తదా తదా దేవ భవతి కాబట్టి ఏ ఏ రూపంలో నువ్వు స్తుతిస్తూ ఉంటావో పరమేశ్వరిని పరమేశ్వరిని ఆ రూపంలో నీకు కనపడుతూ ఉంటారు అదే కదా మనకు భగవద్గీతలో కూడా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తవ భజాం ఎవరెవరు ఏ విధంగా నన్ను అర్చిస్తూ పోతూ ఉంటారో నన్ను సేవిస్తూ ఉంటారో వాళ్ళని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తూ పోతూ ఉంటానని భగవంతుడు కూడా కాబట్టి ఈ విధంగా మను ఎలా చేసినా కూడాను ఆ రూపంలో కనపడుతున్నాడు గనక భగవంతుడు సులభ సులభుడు సులభంగా గ్రహించవచ్చు కాబట్టి నీకు మంత్రం తెలియకపోయినా తంత్రం తెలియకపోయినా స్థుతి ఇవన్నీ కూడా నీకు తెలియకపోయినా కూడాను మరి ఇవన్నీ నాకు తెలియదు నేను పరమేశ్వరుని ఏ విధంగా పొందుతానంటే సులభం కారణం ఏంటి అని అంటే పత్రపుష్పాదివిహి పత్ర సులభ అంటే పత్రపుష్పాది భక్తిమాత్ర సమర్పితై పత్రపుష్పాది భక్తి మాత్ర సమర్పితై సుకేన లభ్యత ఇది సులభ సుఖేన లభ్యత సుఖంగా లభ్యమవుతుంది ఏం నీకు భక్తి ఉంటే చాలు పత్రపుష్పాది కేవలం ఆకులు పువ్వులు మాత్రం తీసుకెళ్ళి భగవతికి సమర్పించిన భక్తి మాత్ర సమర్పితై కాకపోతే ఆ ఆకులు పువ్వులు అవన్నీ సమర్పించిన భక్తితో మనం సమర్పిస్తూ ఉండవు గనక ఆ భక్తికి చెలించినటువంటి తల్లి సమర్పితై సుఖేన లభ్యత ఇది సులభ కాబట్టి ఆమె సులభ ఎందుకంటే సుఖంగా లభ్యమవుతుంది కనుక ఎందుకు సుఖంగా లభ్యమవు చెప్పండి సాధ్య వస్తువు కాదు ఆమె సాధ్య వస్తువు కాదు సిద్ధ వస్తువు కాబట్టి నీ లోపలినే ఉంది గనక ఆత్మరూపేణ ఆత్మానం దేవీ రూపేణ భావయ్యతని ఇంత ముందే చెప్పాం గనక కాబట్టి మన ఆత్మ రూపంలోనే ఉంది కనుక సిద్ధమై ఉంది గనక ఆమె మనకు లభ్యమవుతూ ఉంది సులభం భక్తి ఉంటే అలా ఆన్సర్ చేస్తూ పోతా తల్లి ఇద్దరు ఉన్నారట ఇద్దరు పోతూ ఉన్నారు దారిలో అందులో ఒకడు ఆస్తికుడు రెండో ఒకటి నాస్తికుడు వాడు ఆస్తికుడు ఉండరా ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాము రెండో వాడు అంటే అమ్మవారు లేదు అత్తగారు లేదు ఏంది పావాయా ఏ ఎప్పుడు నీకు ఎవరుండరు అమ్మవారు లేదు లేదు పోనీ నువ్వు ఉండు నేను పోయి వస్తానన్నాడు వాడు వెళ్ళాడు లోపలికి అమ్మవారు దర్శనం చేసుకున్నాడు ఏదో పూజ జరుగుతూ ఉంది ఆ పూజలు అటెండ్ అయ్యాడు వాడు వచ్చేసాడు బయటికి ఈ లోపల వీడు బయట ఉండాడు కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉంటే అక్కడ రెండు వేల రూపాయలు పెద్దనట్టు వాడికి పెదనోడు దొరికింది వాడు ఇది బాగుంది ఇది అసలు అదే కనుక నేను లోపలికి పోయి ఉంటే వాడితో పాటుగా ఆ భక్తే మిగిలేది లేదా విభూతి మిగిలేదు హాయిగా రెండు వేలు అని జేబులో పెట్టుకొని వాడు ఉన్నాడు ఈ లోపల వీడు వస్తూ ఉన్నాడు వీడు వస్తూ కుంటుతూ ఏడుస్తూ వస్తున్నాడు ఏం రా అని అడిగాడు ఏం లేదు కాలుగా తేలు కొట్టింది అని వాడు లోపలికి పోయి వస్తూ వస్తూ ఉంటే మెట్లు దిగుతా ఉంటే అక్కడ నిలబడ్డాడు ఎవరితో మాట్లాడడానికి అక్కడ తేలు ఉండింది వాడిని గుట్టింది ఇప్పుడు వీడు ఉపన్యాసం ప్రారంభించాడు స్వామీజీ కన్నా ఎక్కువగా ఉంది చూడరా ఇదిగో రెండు వేలు నువ్వే ఉండుంటే నీకే దొరుకుండేమో సరేనా నేను నువ్వు వెన లోపల పోయావు తేలు గుట్టించుకొని వచ్చావు ఇదిరా భక్తి అంటే భక్తి లేదు చింతకాయ లేదు అని అంటున్నాడు ఈ లోపల ఒక సాధువు పోతూ ఉన్నాడు ఆ సాధువుని వీడు పిలిచి మహాత్మా నేను లోపలికి వెళ్ళి వచ్చాను అమ్మవారిని దర్శించుకొని వచ్చాను వీడేమో బయట ఉన్నాడు ఇదిగో ఇట్లా అంటున్నాడు వీడికి రెండు వేలు దొరికింది నాకేమో తేలుగుట్టింది అట్ అని అప్పుడు ఆయన మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు త్రికాలవేది ఆయన ఒకసారి ఇలా చూచాడట చూచి నైనా నాకు అర్థమవుతా ఉంది ఆయన టకాటకా నేను నీ జాతకం ఇది కదా నీ జాతకం ఇది కదా అని చెప్పేసి ఇలా నడక్కుండానే ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను నేను ఈ రోజు అసలు జరగాల్సింది ఏమిటంటే వీడికి రెండు వేలు కాదు వీడికి రెండు వేలు కాదు ఒక పెద్ద లాటరీ రావాలి పది కోట్లు అది వచ్చుంటే మాత్రం టెన్ క్రోర్స్ ఇక్కడ ఉండడం వల్ల దేవిని వీడిని నిరసించడం వల్ల ఆ పది కోట్లు పోయి ఒక పెద్ద నోటికి పరిమితం అయిపోయాడు నీకేంటంటే అసలు యాక్చువల్గా లోపల నువ్వు బయట వచ్చిన తర్వాత మధ్యలో ఒక బ్రహ్మాండమైన యాక్సిడెంట్ జరగాల్సింది నువ్వు చచ్చిపోతావు ఆ యాక్సిడెంట్లో నువ్వు చచ్చిపోతావు కానీ అమ్మవారిని పోయి ప్రార్థించావు గనక నీకు కేవలం తేలుతో పోయింది లేకపోతే ఏం జరిగేదంటే అప్పుడు వాడనుకుంటాడట ఈ రెండు వేలు లేకపోయినా లోపల పోయిండే పోయింది గహనా కర్మణో గతి ఎవరెవరి కర్మల వెనక ఏమేమి ఉండాయో మనం ఊహించలేం అందుకని అర్జున్ ఆ గహనా కర్మణోగతి ఈ కర్మల గతి తెలుసుకోవడం అనేటువంటిది అంత తేలిగ్ కాదు నాయన కాబట్టి స్తుమహం నెక్స్ట్ నచ్చ ఆహ్వానం నచ్చ ఆహ్వానం అమ్మవారిని ఆవాహన చేయడం రమ్మని పిలవడం కాబట్టి పూజకు ముందు మనం చేస్తాం కదా ఇవన్నీ మీకు చెప్పాను కదా అప్పుడు పూజా కరిషేలో కాబట్టి అలా ఆహ్వానించడానికి ఎట్లా ఆహ్వానించాలో నాకు తెలియడం లేదు నెంబర్ వన్ అమ్మ ఆహ్వాన పద్ధతులు నాకు తెలియదు నేను ఆహ్వానిస్తే ఎట్లా ఉందంటే కేవలం ప్రాపంచిక విషయాలనే ఆహ్వానిస్తున్నా ప్రాపంచిక సంపదలనే కోరుకుంటూ ఉన్నా ఆహ్వానించడం అనేది కోరుకోవడం కాబట్టి నాకు ఇవి కావాలి ఇవి కావాలి నీ కేవలం నేను నీ యొక్క ఆలయంలో గదిలో వచ్చి కూర్చున్నప్పటికి కూడాను నాకు ప్రాపంచకమైనటువంటి ప్రేయస్సుకు సంబంధించిన విషయాల్ని ఆహ్వానించగలుగుతున్నానే కానీ నిన్ను ఆహ్వానించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉండడం లేదు స్వాగతం ఎలా పలకాలనో అసలు తెలియడం లేదు నా అభిష్టాలే ఆహ్వానంగా ఉన్నాయి ప్రాపంచిక విషయాలే ఆహ్వానాలుగా ఉన్నాయి నా చాహ్వానం ధ్యానం ఇక నిన్ను ధ్యానించడం అసలు తెలీదు ధ్యానం నిర్విషయం మనహ మనసులో ఏ విధమైనటువంటి విషయచింతన లేకుండా ఉండాలి అది ధ్యానం అంటే కాబట్టి నేను కూర్చున్న మొదలుకోని పూజకి అనేకమైనటువంటి విషయాలు నా మనసును తొలి ఉన్నాయి కాబట్టి ధ్యానం అనేటువంటిది కొనసాగే అవకాశం కనిపించడం లేదు ఆ నిర్వ ఎలా పొందాలో నాకు అర్థం కావడం లేదు తల్లి ఈ సంకల్ప ప్రవాహం మధ్యలో నేను ఇరుక్కుపోతూ ఉన్నాను కాబట్టి ధ్యానం అనేటువంటిది నాకు తెలీదు తదపిచ న జానే స్తుతి కథాహ అది కూడా కాకుండా స్థుతే హే కథా కాబట్టి నిన్ను స్థుతిస్తూ నీ కథాశ్రవణం ఏదైతే ఉందో నీ దివ్యమైనటువంటి గాథలు ఉన్నాయో అవి కూడా నాకు తెలిసేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు కథాశ్రవణం తెలీదు రామాయణం రాదు భారతం రాదు భాగవతం రాదు దేవీభాగవతం రాదు త్రిశతి రాదు లలితా సహస్రనామం రాదు ఏది తెలియదు తల్లి ఎట్లా నేను నిన్ను స్తుంచేది పోని జానీ నీ ముద్రాస్తే తే ముద్రాహ నానే అమ్మ నీ యొక్క ముద్రలు కూడా నాకు తెలియదు ఇది ముద్రా శాస్త్రం సరే కాబట్టి ఇవి ముద్రలు ఇప్పుడు ముద్రలు అంటే నానే ముద్రాహ ఈ ముద్రలు అనేటువంటివి ఉదాహరణకి అనంత అనంతశైనుడు ఉన్నాడు అనుకోండి పాలకడలిలో స్వామి ఉన్నాడు ఆయన పడుకోని ఉంటాడు అది ముద్ర ఎప్పుడు పడుకొనే ఉంటాడు కదా అనంతసేను ఎప్పుడు పడుకోని ఉండడమే అది ముద్ర అంటే ఏం ముద్ర అది అంటే అలా పడుకొని నిద్రపోతుండటం నిద్ర అంటారా దాన్ని నిద్ర కాదు ఎందుకని నిద్ర అంటే కొంతసేపు నిద్రించి మళ్ళీ మేలుకుంటే అది నిద్ర అవుతుంది ఒకవేళ మేలుకోకుండా అలాగే కంటిన్యూ అయ్యాడనుకోండి అది కోమ అవుతుంది రెండే ఉండేది ఇప్పుడు నిద్రపోయి లేవాలి లేస్తుంది నిద్ర లేదు అట్లాగే కంటిన్యూ అయ్యాడనుకోండి కోమ కాబట్టి స్వామి అనంతసేనుడు క్షీరసాగర అలా పడుకొని ఉన్నాడంటే ఏంటి అది నిద్ర కాదు కోమాను కాదు బాగా అర్థం చేసుకోండి నిఖిల్ల జగతి రక్షణ నిఖిల జగతి రక్షణే జాగరూకం నిఖిల జగతి రక్షణే జాగరూకం కాబట్టి ఇటు నిద్ర కాకుండా అటు కోమ కాకుండా అలా సగం కళ్ళు తెరుచుకొని సగం నిద్రించినట్టుగా ఉండాడు అని అంటే అది ఏమిటంటే నిఖిల జగతి రక్షణే ఈ ప్రపంచం ఏ విధంగా నడుస్తూ ఎందుకంటే స్థితికారకుడు గనక బ్రహ్మ సృష్టికర్త ఈయన స్థితి కారకుడు ఆయన లయకారకుడు కాదు ఐశ్వరుడు కాబట్టి స్థితి అంతా ఈయన మీదనే ఆధారపడి ఉంది ఈ జగత్తంతా కూడా ఈయన మీదనే ఆధారపడింది కనుక అటు నిద్ర కాకుండా ఇటు కోమా కాకుండా కేవలం ఈ జగత్తును రక్షించేటువంటి స్థితిలో నిఖిల జగతి రక్షణే జాగరూకం కాబట్టి ఈ ప్రపంచం ఇలా రక్షింపబడడానికి జాగరూకుడై ఉండడం అనేటువంటిది ఒక ముద్ర అది అనంత స్వామి ముద్ర కాబట్టి ఇటువంటి ముద్రలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు మన బాలాజీ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక ముద్ర ఉంది రామాలయం వెళ్తాడు అక్కడ ఒక ముద్ర ఉంది ఇప్పుడు రామాలయంలో చూసారా ఇట్లా పెట్టుకొని కోదన్నావు ఇలా ఇలా ఉంటుంది చెయ్యి ఇలా ఉంటుంది చెయ్యి ఈ చేయి ఇట్లుంటుంది ఇది ముద్ర అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ను భగవంతుడి దగ్గరికి వెళ్ళావు కదా స్వామి తెలియజేస్తూ ఉండాడు ముద్రలో ఏమని అయ్యా ఇదిగో ను నా యొక్క పాదాలని ఆశ్రయించు కిందకు చూపెట్టడం అది త్రికరణ శుద్ధిగా నా ఇదిగో ఇట్లా నా పాదాలని ఆశ్రయించు నేను నిన్ను రక్షిస్తాను ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఇది ముద్ర అందువల్ల ఎప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా ఈ ముద్ర ఉంటుంది నిన్ను ఈ విధంగా రక్షిస్తా నేను అదే మనం మన వెంకటేశ్వర స్వామి దగ్గర పోయామనుకోండి ఆయన ఒక సమాషం ఉంటుంది ఇట్లా పెట్టి ఇలా ఉంటుంది కిందకి ఉండదు అంటే నా పాదాన్ని ఆశ్రయించు నిన్ను రక్షిస్తానని స్వామి ఈయన కాదు ఈయన అలా కాదు ఇదిగో ఇట్లా ఇట్లా కిందకి పెట్టి ఇట్లా ఉంటుంది చేయుల్లా ఇలా ఉంటుంది అంటే నా పాదాన్ని ఆశ్రయించు ఇలా ఉంటుంది అంటే నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను దట్ ఈస్ బాలాజీ కాబట్టి ఇదొక ముద్ర కాబట్టి ఇన్ని చోట్లకి వస్తున్నాను అమ్మ నేను ఇన్ని రకాలుగా చూస్తున్నా కాబట్టి ఏ ముద్రలో ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఈ ముద్రల తత్వం నాకు తెలియదు జానే ముద్రాహతే కాబట్టి ఎట్లా ముద్రించాలో తెలియదు ఇప్పుడు చూడు ఆయనేమో అనంతసేనుడు అనంత పద్మనాభ స్వామి స్థితికారకుడు కదా ఆయన నిద్రపోతూ ఉన్నాడు అది ఆయన ముద్ర ముద్ర ఇంకొక ఆయన ఉన్నాడు లయకారకుడు ఎవరు శివుడు ఆయన ఆనంద తాండవం ఏ క్యాబాత కాబట్టి ఎవడైతే రక్షించాలనో ఆయనేమో నిద్రలో ఉన్నాడు నిద్ర ముద్రా ఈయన ఎవరైతే నశింపజేసేటువంటి వాడు లయకారకుడు ఆయన చిత్ర విచిత్రమైనటువంటి ప్రదోషకాల తాండవం అంతా కూడా నాట్యం చేస్తూ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోమంటావమ్మా నాకు గనక ముద్రా శాస్త్రం తెలిసి అర్థం చేసుకుంటాడు ముద్రా శాస్త్రం కూడా పోలీదు పోనీ అదన్నా తెలిస్తే ఆ విధంగా అర్థం చేసుకోగలమంటే అది కూడా తెలిసేటట్టుందిగా నాకు కనపడడం లేదు కాబట్టి పూజలో నేను ఎవరన్నా పూజ చేస్తా ఉంటే చూస్తే వాళ్ళున్నా మనకి ఇదేందో తెలియదు అదొక ముద్ర మధ్యలో ఇట్లంటాడు చిన్ముద్ర సన్ముద్ర కాబట్టి రకరకాలైనటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఉండాలి వీళ్ళు ఇప్పుడు నాట్యం నాట్యంలో కూడా ముద్రలు ఉంటాయి కదా ఎన్ని రకాలైనటువంటి ముద్రలు కాబట్టి అవన్నీ తెలీదు నాట్యంలో కూడా నాట్యశాస్త్రం కూడా మనకు ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తుంది ఆ ముద్రను ఏ విధంగా అభినయించాలనో తెలిసి ఆ విధంగా అభినయిస్తే కాబట్టి ఆ ఆ ముద్రలన్నీ కూడాను నాకు తెలిసేటువంటి అవకాశం లేనే లేదు ఏం చేయమంటావు చెప్పు కాబట్టి చిన్ముద్ర రాదు సన్ముద్ర రాదు ఏ ముద్ర రాదు కాబట్టి అమ్మ జానీ నీ ముద్రాహతే ముద్రాహ నజానే నీ యొక్క ముద్రలు కూడా నాకు తెలియదు తదపించ నా జానే విలపనం ఇవన్నీ ఏమి తెలియకపోయినా ఒక్కటి ఉంది బాలానాం రోదనం బలం పిల్లవాడికి బలం ఏంటి చెప్పండి ఏడవడమే ఇప్పుడు చిన్నతనంలో వాడు మన ఉయ్యల్లో పడుకొని ఉన్నాడంటే ఎక్కడ తల్లి ఏ పని చేసుకుంటూ ఉండినా ఆమెను లాగాలంటే వాడికి బలం ఏంటి తెలుసా అంతే పెట్టాడనుకో మ్యూజిక్ ఇంకా అవి రావాల్సిందే ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి అంత బలం ఈడ్చుకొని వచ్చేది భర్త పిలిస్తే రాకపోవచ్చు ఇదిగో అంటాడు ఇదిగో పో కానీ వాడేడిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది అంటే వంటింట్లో ఉండేటువంటి తల్లిని అమాంతం ఇక్కడికి ఏడవడానికి శక్తి వాడికి బలం ఉంది కనుక బాలానం రోదనం బలం వాడికి అది బలం కానీ నాకు అది కూడా లేదే తల్లి చిన్నప్పుడు ఎందుకు ఏడ్చానో నాకు తెలీదు ఇప్పుడు ఏడవాల కానీ ఇప్పుడు ఏడుపు రావడం లేదు ఏమి ఏడవలస అమ్మ ఏడ్చితే స్థాయి నువ్వు వచ్చేస్తావు మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర పాండవా శివభక్త స్వదేశో భువనత్రయం దట్స్ ద బ్యూటీ కాబట్టి మొదట అమ్మని తల్లి జీవితానికి తొలి తల్లి జీవితానికి తొలి అందువల్ల మాతాచ పార్వతీదేవి కాబట్టి మా అమ్మ ఎవరు పార్వతీదేవి పితా దేవోమహేశ్వర పరమశివుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నాకు తండ్రి బాంధవా శివభక్త కాబట్టి చుట్టాలు ఎవరు నాకు ఈ ప్రపంచంలో అంటే శివభక్తులు ఎవరైతే ఉంటారో భక్తులే నాకు ఇంకెవరు కాదు భక్తులతోనే నా సంబంధం కారణం స్వదేశో భువనత్రయం ఈ స్వదేశో భువనత్రయం ఆచార్యుల వారు రాసింది స్వదేశో భువనత్రయం మనకు ఈ మూడు భువనాలు ఏవైతే ఉన్నాయో ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో అది మన స్వదేశం అన్నాడు ఇది కాదు అంటే మధ్యలో ఉండేటువంటిది భూలోకం ఊర్ధ్వంలో ఉండేటువంటి లోకం పాతాళలోకం ఈ మూడు కలిపి స్వదేశో భువనత్రయం ఎప్పుడు ఇవి భువనత్రయం అవుతాయో తెలుసా మాతా పార్వతీదేవి పితా దేవోమహేశ్వర కాబట్టి అమ్మ పార్వతీదేవి అయినప్పుడు తండ్రి మహేశ్వరుడైనప్పుడు అది సమాషా చూడండి శివభక్తులు ఎవరైతే ఉండారో వీళ్ళంతా కూడాను బంధువులు బాంధవా శివభక్తా కాబట్టి భువనత్రయం మన స్వదేశం కావాలంటే ఎప్పుడైతే నీకు స్వదేశం అయిపోయిందో భువనత్రయం భువనత్రయంలో ఉండేటువంటి వాళ్ళందరూ నీవాళ్ళు కావాలి అది అసలు ఇక్కడే బుట్టుకొచ్చింది ఇది స్వదేశో భువనత్రయం అనేది అర్థమైతేనే పార్వతీదేవి పితాదేవ మహేశ్వర అర్థమవుతుంది అసలు ముఖ్యంగా వివేకానంద స్వామి కదిలించిందంతా ఈ మాటతో కదిలారంటే కారణం ఏంటంటే వాళ్ళ మనసు చాలా దూరం పోయింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నప్పుడు ఏందిరా ఈ మాట్లాడేవాడు నా సోదరుడా అని ఎవరనుకోవాలి ప్రతి ఒక్కరనుకోవాలి మాతాచ పార్వతీదేవి మరి నా తల్లి పార్వతి అయినప్పుడు ఇప్పుడు మొదల మనం అనొచ్చు సోదర సోదరయ్యమనులారా అని అంటే వాళ్ళంతా ఎట్లా అవుతారు నీకు ఎందుకని నీ తల్లిదండ్రులు వేరే వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళ తల్లిదండ్రులు వేరే వీళ్ళ తల్లిదండ్రులు వేరే మన సోదర సోదరులు ఎట్లవుతాము కాబట్టి ఎప్పుడు అవుతాము అని అంటే అందరికీ ఒకే తల్లిదండ్రులు అయినప్పుడు మన తల్లిదండ్రులు ఒకరే అయినప్పుడు మనం సోదర సోదరిలు అవుతాం అది అక్కడ కాబట్టి శివభక్తులంతా బాంధవా శివభక్త ఎప్పుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు ఈ మూడు లోకాలు కూడాను మన భువనత్రయం అంతా కూడాను స్వదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అందరూ అందరికీ సంబంధించిన వాళ్ళు ఎందుకని నీ తల్లి ఎవరు నా తల్లి పార్వతీదేవి మరి ఇక్కడుండే జానికమ్మ ఊరయ్యా ఈమె తల్లి ఈ జన్మకి కానీ గత జన్మకి ఈమె కాదు అంతకుముందు జన్మకి ఈమె కాదు కానీ అన్ని జన్మల్లో నాకు తల్లిదండ్రులు శివపార్వతులే అనేటువంటి భావన కాబట్టి స్వదేశో భువనత్రయం కాబట్టి ఆ భావనతో పోయేటువంటి వాళ్ళని నశింపజేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి కౌంతేయ ప్రతిజానీ హీ నమి భక్త ప్రణశ్యతి భగవద్గీత కాబట్టి నా భక్తుడు ఎప్పుడు నశించడం గనక బాధపడాల్సినటువంటి అవసరం లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కాబట్టి నువ్వు తల్లి అని ప్రార్థిస్తే తల్లి నీకు దర్శనమిస్తుంది అదే మనం జ్ఞాన సంబంధ నాయనార్ ఇప్పుడు ఆళ్వార్లు ఎట్లాగైతే ఉన్నారో వైష్ణవ సంప్రదాయంలో నాయనార్లు ఉన్నారు శైవ సంప్రదాయంలో ఆ నాయ నాయనార్లలో జ్ఞాన సంబంధ నాయనారని ఉన్నాడు తిరుజ్ఞాన సంబంధ నాయనార్ అంటారు నేను మన చంద్రబాబు రాశాను తిరుజ్ఞాన సంబంధ నాయనార్ ఆయన తంజావూరు దగ్గర ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు శివపాద హృదయుడు భగవతి అనేటువంటి తల్లిదండ్రులకి బ్రాహ్మణులకి పుట్టాడు ఎవరు ఈ జ్ఞాన సంబంధనాయనార్ ఈయనకు మూడేళ్ల వయసు వచ్చినప్పుడు తండ్రి ఈయన తీసుకొని స్నానానికి వచ్చి ఆయన తటాకంలో దిగడానికి కోనేరులో దిగడానికి ఆ మెట్ల మీద ఈ పిల్లవాడిని కూర్చోబెట్టి వెళ్ళాడు వెళ్ళి తండ్రి స్నానం చేస్తూ ఉన్నాడు ఈ లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది ఆకలేసింది ఏం చేయాలని అర్థం కాలేదు ఎవరూ లేరు ఏడుస్తూ ఉన్నాడు తండ్రి స్నానం చేస్తూ ఉన్నాడు ఆయన ఈ లోపల పక్కనే ఆలయం ఉంది శివాలయం పెద్ద ఆలయం ఆ ఆలయం గోపురాన్ని చూచి ఏడుస్తూ ఉన్నాడు అమ్మా అమ్మా అమ్మ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర ఎప్పుడైతే ఆ విధంగా ఏడ్చాడో వృషభ వాహనారూఢుడై ఆయన వాహనాన్ని వృషభం అది ఎక్కి నంది వాహనుడై స్వామి అమవారు దాని మీద కూర్చొని ఆ పైనుంచి దిగి వస్తూ ఉండాలట కిందకి ఏది ఈ పిల్లవాడి దగ్గరికి తీరా వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తల్లి అంటే ఎంత పుణ్యం ఉండి ఉండాలనో ఎంత పుణ్యపల విశేషం ఉండుండాలనో తీసుకొని ఒక బంగారు పళ్ళెములో ఆమె తిరిగి ఆ చనుభాలు బంగారు పళ్ళెంలోకి తీసి తల్లి పార్వతీదేవి అప్పుడు ఆ బిడ్డకు తాగించిందట శివుడే ఆశ్చర్యపోయి చూస్తున్నాడట ఇప్పటివరకు నేను చూడలేదు ఎవరికి గలిగింది ఈ భాగ్యం అని అంతా అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు తండ్రి వచ్చాడు పిల్లవాడు ఏడు పారిపేశాడు ఎందుకంటే ఆకలి తీరిపోయింది కనుక అమ్మా అని పిలిస్తే అమ్మలకు అమ్మగా వచ్చింది సరేనా ఈ అమ్మ రాల ఎందుకని అమ్మ ఈ అమ్మకి యాడన పడుతుంది పరిమితమైనటువంటి వినికిడి కానీ ఆమె సర్వత శృతిమల్లోకే సర్వమావృత్తి అతిష్టది కూడా నిన్ను నిర్వీకృతం అయిపోయింది ఆ బిడ్డ యొక్క ఆక్రందని విని వస్తే అప్పుడు తండ్రి చూశాడు తండ్రి చూస్తే ఈ పెదవుల మీద కాస్త పాలచుక్కలు కనపడతా ఉన్నాయి అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది ఈ పాలచుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒకవేళ పిల్లవాడికి కనుక ఆకలేసి వీడి గనక ఏడిస్తే ఎవరన్నా దారిని ఏదో ఒక తల్లి వచ్చి ఇచ్చిందేమో అంతవరకు బాగుంది కానీ నా బిడ్డ మైలబడిపోయాడు కదా అని ఆలోచిస్తూ మూడు సంవత్సరాలప్పుడు ఆయనకి జ్ఞాన సంబంధం ఆయన వారికి అప్పుడు అడుగుతాడు ఎక్కడ ఈ పాలు తాగుండవే ఎక్కడ ఈ అని అంటాడు అప్పుడు అట్లా ఆ గోపురాన్ని చూపిస్తాడు గోపురాన్ని చూపిస్తే తండ్రికి అర్థం కాలేదు ఏంది గోపురం ఏంది గోపురం ఈ చెప్పునైనా ఎవరు నీకు ఎవరైనా తాగిచ్చారా ఎవరైనా వచ్చారంటే అలా అంటూ ఉండాడు అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారు దర్శనమిచ్చింది పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు శివపార్వతుల దర్శనం కాగానే ఈ పిల్లవాడు వెంటనే ఒక వృత్తం పాడాడు అక్కడే మూడవ సంవత్సరంలోనే అది జ్ఞాన సంబంధ నాయనార్ ఆయన జ్ఞాన సంబంధుడు ఎందుకంటే అమ్మ ఇచ్చినటువంటి క్షీరం జ్ఞాన క్షీరం చేయడం వల్ల ఆయన జ్ఞానంతో సంబంధం కలిగి జ్ఞాన సంబంధుడు అయ్యాడు ఆ తర్వాత నాయనార్ అవుతాడు అది మూడవ సంవత్సరంలో జరిగింది కనుక తిరు జ్ఞాన సంబంధార్ అని అన్నాడు కాబట్టి అప్పుడు వెంటనే ఒక ఒక వృత్తం చెబితే తండ్రి ఆ భుజం మీద ఎక్కించుకొని బిడ్డని ఆలయం లోపలికి తీసుకుపోతే లోపలికి పోయి అక్కడ చూసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడిని మిగతా తొమ్మిది వృత్తాలు అక్కడ చెప్పాడు ఇక్కడ ఒక్కటి చెప్పాడు అక్కడ తొమ్మిది చెప్పాడు అందుకని దాన్ని పత్తిగమ్ అంటారు అది తమిళంలో చెప్పాడు ద్రవిడంలో పత్తిగమ్ అంటారు చాలా ఫేమస్ టెక్స్ట్ అది ఇట్లాగే ఎందుకు చెప్తున్నానంటే ఆ భగవతితో సంబంధం నువ్వు నీ హృదయంలో నుంచి కదిలితే ఎవరిని పిలిచినా ఎప్పుడైతే ఆ గోపురాన్ని చూసి పిలిచాడో ఏ జన్మలో ఏ చేసుకున్నా ఏ ఉండిందో సంస్కారాలు అట్లా ఒక్కోసారి మనల్ని సంస్కారం అనుసరిస్తూ రాకపోయినా మనం సంస్కారాన్ని వెతికి పట్టుకోవాలి అటువంటిది తిరు జ్ఞాన జ్ఞాన సంబంధ నాయనారి యొక్క జీవితంలో అమ్మ ఆ విధంగా అతన్ని రక్షించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇటువంటి భవభంగకర్యం అని ఎందుకన్నాం అంటే ఈ సంసార దుఃఖాన్ని కూడా సంపూర్ణంగా పోగొట్టేది అంటే జన్న యొక్క దుఃఖాన్ని కూడా పోగొట్టేటువంటి పరిస్థితి అదే మనం మన మార్కండేయుడి దగ్గర చూస్తాం మార్కండేయు తల్లిదండ్రులు చెప్పారు శివుడు స్వప్నంలో కనిపించి అయ్యా మాకు సంతానం కావాలంటే నీకు సంతానం కావాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వంద సంవత్సరాలు బ్రతుకుతాడు కానీ చెడ్డవాడు అటువంటి కుమారుడు నిమ్మంటావా లేక కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతికేటువంటి శిష్టుడైనటువంటి బిడ్డ నిమ్మంటావా అరే నాకు అట్లాంటి వద్దు మంచి సుపుత్రుడే కావాలి పదహారు సంవత్సరాలు బ్రతికినా పర్వాలేదన్నప్పుడు పరమేశ్వరుడు వాళ్ళని అనుగ్రహించాడు ఆ తర్వాత పదహారు సంవత్సరాల వయసు వచ్చింది ఇంక చనిపోతాడు ఆ చనిపోయేటువంటి దగ్గర వచ్చింది అప్పుడు శివాలయంలోకి వెళ్ళాడు శివాలయంలోకి వెళ్ళి జ్ఞాపకం ఉంది మార్కండేయుడికి వెంటనే శివలింగాన్ని పట్టుకున్నాడు ఎమదోసలు వచ్చారు వాళ్ళ వల్ల కాల ఎందుకని శవాన్ని తీసుకెళ్ళగలరే కానీ శివుణ్ణారు తీసుకెళ్ళగలరు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు యముడే వచ్చాడు యముడే వచ్చి ఆయన వేశాడు పాశం వేశాడు ఏం ఉపయోగం లేదు ఎందుకని దాంతోపాటుగా శివలింగం కూడా కదిలి వస్తూ ఉంది ఏం చేయాలనో అర్థం కాలేదు కాలహ కాలహ అంటే రెండు అర్థాలు ఒకటి యముడని యముడని ఒక అర్థం రెండవది కాలం భగవంతుని చేతిలో ఉండేటువంటి విభూతి కాబట్టి అటువంటి కాలాన్ని తన అనుగుణంలోకి ఎవడైతే తెచ్చుకున్నాడో అటువంటి కాలకాల ప్రపన్నా కాల కిమ్ను కరిష్యతి కాలకాల ప్రపన్నానానం కాల కిమ్ను కరిష్యతి అని శాస్త్రం అంటే కాలుణ్ణి యముణ్ణే మింగేసేటువంటి భగవత్ శక్తి ముందు యముడేం చేయగలడు అని తీర అక్కడికి వచ్చేటప్పటికి ఆయన్ని తీసుకొని రాలేకపోతే అప్పుడు మృత్యుంజయుడయ్యాడు శివుడికి మృత్యుంజయుడు అనేటువంటి పేరు అక్కడొచ్చింది ఎందుకంటే మృత్యుని జయించడం మృత్యువు ఏమీ చేయలేకపోయింది కాబట్టి భగవంతుణ్ణి కనుక మనం ఆశ్రయించుకొని అంటుంటే అంటే ఇఫ్ యు ఆర్ విత్ దైమ్ లెస్ టైమ్ కెనాట్ టచ్ యూ ఎప్పుడైతే నువ్వు కాలాతిథుడు అయిపోయావో కాలం నిన్ను చేసేటువంటి పరిస్థితి ఏమీ లేదు గనక అటువంటి భక్తిని మనం తయారు చేసుకుంటూ ఉండాలి కాబట్టి తల్లి నీ ముద్రాస్తే తదపైన జానే విలపన కాబట్టి నీ కోసం ఏడవడం కూడా నాకు చేతకావడం లేదు కాబట్టి ఏం తెలుసు పరం జానీ మాత త్వదనుసరణం క్లెచహరణం త్వనుసరణం అమ్మ నీ పాద పద్మాల్ని అనుసరిస్తూ ఉండడమే నీ మార్గంలో చరించడమే నాకు ఇవన్నీ కూడా తెలీదు ఇవన్నీ తెలియకపోయినా హృదయం అనేటువంటి ప్రమిదలో ప్రేమ అనేటువంటి చమురు పోసి వత్తి అనేటువంటి భక్తిని నింపి కాబట్టి భక్తి అనేటువంటి వత్తి వేసి ప్రేమ అనేటువంటి చమురు పోసి నా హృదయం అనేటువంటి ప్రమిదిలో నిరంతరం ఆ భక్తి జ్వాలను వెలిగించుకుంటూ నిన్ను చేరుతాను కాబట్టి త్వదనుసరణం ఇది క్లేశహరణం సమస్తమైనటువంటి కష్టాలని పోగొడుతుంది ఐహికమే కాకుండా ఆముష్మికమైనటువంటి కష్టాలని కూడాను తొలగిస్తుంది జీవితంలో ఏ ఏ కష్టాలు ఈ కష్టాలను అన్నింటినీ పోగొడుతుంది గనక మాత అమ్మ పరం జానీ మాతహా త్వనుసరణం క్లేశహరణం నిన్ను అనుసరిస్తూ సమస్తమైనటువంటి కష్టాల నుంచి నేను బయటపడిపోతునుగాక కాబట్టి ఈ కష్టాలను భరించలేను వీటిని భరించేటువంటి శక్తి నాకు లేదు దుర్భరమైనటువంటి ఈ కష్టాలు తల్లి కాబట్టి నిన్నే ఆశ్రయించుకోనున్న నీ పాదాలనే పట్టుకొనున్న నన్ను కాపాడు రక్షించు చేసినటువంటి అపరాధాలన్నిటి కూడా నన్ను క్షమస్వా నన్ను పూర్ణ హృదయంతో క్షమించు తల్లి ఆయన చేసేటువంటి ప్రార్థనలో దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని ఈరోజు చూచాం ఓ ద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీ ఓ శా